యథార్థత ఇంటెగ్రిటీ ఆ యథార్థతను వన్ అవర్ లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంటే సినాప్సిస్ కొంచెం ఇంపార్టెంట్ మాత్రం మీకు తెలియపరచడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓకే మరి యథార్థత అంటే మీరేమనుకుంటున్నారు ఫస్ట్ బిఫోర్ ఐ గోయింగ్ టు ద సర్ వాట్ యూ థింక్ మీరేమనుకుంటున్నారు యథార్థత ఇంటెగ్రిటీ వినే ఉంటారు కదా యథార్థత అంటే మీరేమనుకుంటున్నారు యథార్థత అంటే ఎనిపడి ఏమైనా చెప్పచ్చు మీరు యథార్థత సిన్సియర్ నిష్కపటమైన జీవితం ఓకే మీ మీ డెఫినేషన్స్ మీకుంటాయి ఓకే ఈవెన్ మరి ఇంతకు యథార్థత అంటే కపటము కపటము మోసము లేని అదే ఒక రకంగా నిష్కపటము అని చెప్పేశారు ఓకే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తెలుగులో నీ ఆంతరంగిక జీవిత విధానానికి నీ బాహ్యరంగ జీవితానికి ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఉంటే నువ్వు యథార్థవంతుడు యథార్థవంతురాలు అర్థమైందండి మరొకసారి చెప్పమంటారా నువ్వు ఇంట్లోనూ నువ్వు జీవించే విధానానికి నువ్వు బయటకు వెళ్లి జీవించే విధానానికి ఏ వ్యత్యాసం లేకుండా ఉంటే నువ్వు యథార్థవంతుడివి యథార్థవంతురాలు అట్లే అంటే ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటే ఆయన యథార్థవంతుడు కాడు అబ్బో ఆయన అన్ని చెప్తాడండి బయటకు ఇంట్లోకి వెళ్తే తెలుస్తుంది ఆయన సంగతి అంటే అప్పుడేమైంది ఆయన ఆయన ఎవరు యథార్థవంతుడు కాదు సో కాబట్టి యథార్థత చాలా ఇంపార్టెంట్ దేవుని వాక్యంలో మనం వెళ్దామా మరి దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడని ఒకసారి చూసుకుందాం ప్రసంగి గ్రంథంలో ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ దేవుడు మనల్ని సృష్టించినప్పుడు అని ఏ విధంగా సృష్టించాడు యథార్థత మనకేమన్నా ఎంతవరకు పెట్టాడు చూస్తున్నాం చదువుతారు ఎవరన్నా అది సంగతి దేవుడు నరులను యథార్థ వర్తునులుగా అన్న వరకు ఇట్స్ ఓకే అంటే ఎంత పర్సంటేజ్ పుట్టించుటాడు యథార్థత ఎంత పర్సెంటేజ్ ఉంది అది దేవుడు సృష్టించినప్పుడు 100%. పర్సెంట్ దట్స్ ద రైట్ ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఏమైనా తక్కువ పెడతారా వీరికి తొంభై ఉంటే సారలే వీరికి టెన్ ఉంటే కూడా పర్వాలేదులే వీరికి ఫిఫ్టీ నో అందరికీ ఈక్వల్ గా సెన్ దేవుడు నరులోని యథార్థ పుట్టించను కానీ వారు నానా తంత్రములను కల్పించుకొని ఉన్నారు లేట్రాన్ మనం పెరిగే కొలది మనం సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి మనము ఆ విధంగా రియాక్ట్ అవటానికి మొదలుపెట్టినప్పుడు మనలో ఉన్నటువంటి యథార్థత తగ్గిపోతుంది అర్థమైందమ్మా యథార్థత మనం దేవుడు పుట్టించినప్పుడు మనకు సెన్ కానీ ఆ సమయం సందర్భం ఎలా వస్తుందంటే మీరు ఇప్పుడు ఒక చిన్నపిల్లాన్ని వెళ్ళి అడగండి మీ డాడీ ఇంట్లో ఉన్నాడంటే ఏం చెప్తాడు ఉంటే లేకుంటే ఒక పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత అదే పిల్లవాడు ఒకవేళ వాళ్ళ డాడీ ముందే చెప్పి పెట్టాడు అని ఆయన ఆయన చెప్పు లేడని చెప్పురా అంటే ఏం చెప్తాడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట పెరిగిన కొలది సందర్భంలో మా డాడీ చెప్పాడు కదా ఆయనకి ఏదో ఇవ్వాల్సి కాబట్టి ఇప్పుడు ఉందని చెప్తే మళ్ళీ మా డాడీ తిరుతాడు నన్ను కాబట్టి ఇప్పుడేం చెప్తాడు ఉన్నా కూడా లేడని చెప్తాడు అంటే వయస్ పెరిగింది పరిస్థితి అర్థమైంది సందర్భం వచ్చింది కాబట్టి తనలో యథార్థత తగ్గింది జన్మించినప్పుడు ఈక్వల్ టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు కానీ పెరిగే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇట్లా మనం పెరిగే ఈ లోకంలో పరిస్థితులను బట్టి సందర్భాలను బట్టి మనంతకు మనమే ఇక్కడ ఇలా ఉంటేనే జీవించగలము ఇక్కడ ఇలా చెప్తేనే మనం మనం ఉండగలం అనుకోని మనం ఏం చేస్తామంటే మనలో ఉన్న యథార్థతను తగ్గించుకుంటూ పోతున్నాం తగ్గించుకుంటూ పోతున్నాం కానీ దేవుడు మాత్రం మనల్ని పుట్టించినప్పుడు సెన్ ఉంది ఓకే కీర్తనలు ఎనభై నాలుగు పదకొండు ఈ రోజులో చాలా మంది నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలని చెప్పి ఓ ప్రే చేస్తున్నాం మనం మనం కూడా చేస్తున్నాం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు మరి దేవుడు అక్కడేం చెప్తున్నాడు చూడండి మనం కీర్తనల గ్రంథం ఎనభై నాలుగు అధ్యాయం పదకొండో వచ్చింది యార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఏ మేలును అంటే దాంట్లో ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా నేను ఇదే చేస్తాను ఇది చేయును అట్లా ఏమైనా ఉందా అన్ని ఏ చేయక మానడు అంటే నువ్వు యథార్థంగా ఉంటే ఆయన ఏ చేయకుండా ఉండలేడంట నీవు చేయాల్సిందే వాగ్దానం చేశాడు పైగా కాబట్టి మనం ఇంతగా మనం శ్రమ పడి చేసేదా చేస్తూ ఉన్నాం ఒక సైడ్ ట్రై చేస్తున్నాం దేవుని దగ్గర నుంచి ఎన్నో మేలు పొందుకోవాలని కానీ ఆయన ఒక కండిషన్ మీకు మనకు ముందుగానే చెప్పాడు నువ్వు యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన ఏ మేలైనా కూడా చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు కాబట్టి మనం దేవుని నుంచి ఏదైనా మేలు పొందుకోవాలంటే ఫస్ట్ మనం మన యథార్థత మనం పెంపొందించుకోవాలి వెరీ ఇంపార్టెంట్ ఇంటెగ్రిటీ అందుకే నేను దీన్ని సబ్జెక్ట్ అనను సబ్జెక్ట్ అనను ఎందుకంటే మిగతావి ఒకవేళ నేర్చుకుంటే మనం తెలుసుకోవచ్చు చదువుకుంటే తెలుసుకోవచ్చు కామెంటరీ చదివితే అర్థమైతే మనం తెలుసుకోవచ్చు ఇంటెగ్రిటీ యథార్థత అన్నది నువ్వు నేర్చుకుంటే వచ్చేది కాదు నీలోనే మార్పు జరగాలి నిన్ను నిన్ను నువ్వు మార్చుకోవాలి నేను రేపటి నుంచి ఇలా ఉండాలి నేను ఇక మీద ఇలా చేయకూడదు ఈ అబద్ధం చెప్పకూడదు అని నీలో మార్పు రావాలి అందుకే ఇది ఒక సబ్జెక్ట్ కాదు పుస్తకంలో రాసిపెక్ట్ చేసుకుంటే ఒక పర్వాలేదు అలా చదువుకున్నాం అంటే ఈ పోంట్ అదేం మీకు ఎఫెక్ట్ కాదు కానీ నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే నేను రేపటి నుంచి నేను అబద్ధం చెప్పను నేను రేపటి నుంచి ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాను అని నువ్వు నిర్ణయం తీసుకుంటే యు ఆర్ ఇంటగ్రేటెడ్ పర్సన్ నువ్వు యథార్థవంతుడు కాబట్టి ఈ యథార్థ అన్నది నీలోనే మార్పు జరగాలి ఓకే దెన్ ఇక్కడ ఒక బొమ్మ బొమ్మ చూశారా అక్కడ అదే నేను ఎనిబడి ఐడెంటిఫై అదేంటో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దాని గురించి చాలా బ్రీఫ్గా చెప్పేస్తాను ఈ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టడానికి దాదాపు వంద సంవత్సరాలు పట్టి దాని లెంగ్త్ ఎంత తెలుసా త్రీ మైల్స్ అంటే దాదాపు దగ్గర దగ్గర కిలోమీటర్స్ ఎందుకు కట్టారు అంత పెద్ద వాల్ అంటే శత్రువులు ఎవరు లోపలికి రాకూడదు ఆ రోజుల్లో ఇంకా ఎయిర్ ఇవన్నీ ఏం లేవు పెద్దగా గోడ కట్టేస్తే అటు నుంచి ఇటు సైడ్ ఎవరు రాలేరు కాబట్టి వాళ్ళు చైనా దేశస్లు అలా కట్టుకున్నారు అది కట్టడానికి వంద సంవత్సరాలు పట్టింది ఒక లక్ష మంది చనిపోయారండి కట్టేటప్పుడే విడితే ట్వంటీ ఫైవ్ ఫీట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్వంటీ ఫీట్ విడితే ఇరవై అడుగులు వెడలు సో ఎంత స్ట్రాంగ్ కట్టారో చూసారా మరి కట్టిన తర్వాత మొట్టమొదటి వాళ్ళ ఉద్దేశం ఏంటి శత్రువులు ఎవరు లోపలికి రాకూడదు ని కట్టిన మొదటి వంద సంవత్సరాల్లోనే శత్రువులు లోపలికి వచ్చారు మూడు సార్లు వచ్చారు పైగా కట్టిన మొదటి వంద సంవత్సరాల్లోనే శత్రువులు మూడు సార్లు వచ్చారు పై నుంచి రాలా కింద నుంచి రాలా అదే వే నుంచే వచ్చారు ఏమై ఉంటుంది కారణం ఎలా వచ్చింటారు చెప్పారు ఎట్లా వచ్చేసింటారు కాపలా ఉన్నారు సైనికులు అదే మార్గం గుండా వచ్చారు నువ్వు కూడా మీకు అదే మార్గంలోనే వచ్చారు ఎలా వచ్చింటారు జస్ట్ ఆలోచించండి ఒక్క నిమిషం మీకేమైనా తరుతుందేమో చూస్తే అదే మార్గం శత్రువులు ఎలా వచ్చింటారు అది ఏం చేసి బ్రైవ్ చేసి అంటే బ్రైవ్ చేసి లోపలికి వచ్చారు అంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఏం లేదు దట్ ఈజ్ ద పాయింట్ అక్కడ ఉన్న వాళ్ళలో ఏం లేదు యథార్థత లేదు ఎన్ని సంవత్సరాలు కట్టారు ఎంత ఖర్చు పెట్టారు ఎన్నో ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు ఎంతో సమయం వంద సంవత్సరాలు ఉద్దేశం ఏంటి సైనికులు ఎవరు శత్రువులు ఎవరు లోపలికి రాకూడదు మరి ఉద్దేశం నెరవేరిందా అదే ఒకవేళ ఆ సైనికులకు వాళ్ళు యథార్థతను నేర్పించి ఉంటే ఈ గోడ లేకపోయినా కూడా ఆపిండియా వాళ్ళు కదా సో దట్ మచ్ ఇంపార్టెన్స్ ఇంటెగ్రిటీ యథార్థత ఈ అదే మనం ఫేస్ చేస్తున్నాం ఇన్ దిస్ వరల్డ్ యథార్థత లేని కారణానే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునేది ఫస్ట్ యథార్థత ఇంటెగ్రిటీ నువ్వు ఎంత యథార్థవంతులుగా జీవిస్తున్నావు అని చెప్పి చూస్తాను జస్ట్ ఐ గేవ్ వన్ ఎగ్జాంపుల్ కొంచెం నేను అన్ని చెప్పను బికాజ్ ఇట్స్ ఓన్లే ప్రమోషనల్ దేవుడు ఎవరైనా ఎన్నుకున్న తర్వాత ఆయన నుంచి చూసేది యథార్థత సపోజ్ ఆయన పుట్టించినప్పుడు నువ్వు యథార్థ టెన్ ఉన్నింది నువ్వు పెరుగుతూ ఉన్నావు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి పరిస్థితులను బట్టి నీలో ఉన్న యథార్థత తగ్గింది కానీ దేవుడు ఎంత ప్రేమ అయ్యంటే నీలో ఉన్న యథార్థతకు రక్షణకు లింక్ పెట్టలేదు ఒకవేళ దేవుడు టెన్ పర్సెంట్ యథార్థత మాత్రమే రక్షణ అని ఉంటే ఎంతమంది రక్షణ పొందేవాళ్ళం ఒకరు కూడా ఒకరు కూడా కదా కాబట్టి దానికి లింక్ పెట్టలే దేవుడు రక్షణకేంటి సొల్యూషన్ వాటి ఫార్మాలిటీ సల్వేషన్ నీ నోటితో ఒప్పుని నీ హృదంలో విశ్వసినలా నీవు రక్షణ పొందదు అంతే కదా అడుగుతా జైలు అడుగుతారు అయ్యలారా రక్షణ పొందుటేం చేయాలంటే ప్రభుయ్ ఏ సుక్రీస్తునందు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదు దే అక్కడ కామన్ అక్కడ ఈ యథార్థ తీసుకొచ్చి పెట్టలే దేవుడు నీకు ఒకవేళ టెన్ పర్సెంటే ఉండొచ్చు థర్టీ పర్సెంటే ఉండొచ్చు ఫార్టీ బట్ అక్కడ లింక్ పెట్టలేదు కానీ ను రక్షణ పొందిన తర్వాత ఎవరి కుటుంబంలో చేర్చబడతావు దేవుని కుటుంబం ఏసు కుటుంబం చేర్చబడతావు కదా అప్పుడు మాత్రం అక్కడి నుంచి ఆయన నీ యథార్థత అవసరం నీ యథార్థత ఆయనకు అవసరం అప్పుడు మాత్రం నీకు ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత చాలే అని మాత్రం అనుకోడు అక్కడి నుంచి ఇంక్రీజ్ చేస్తాడు మరి నీకు తెలుసా నీ యథార్థ ఎంతో మనకు తెలుసా ఒకవేళ మిషన్ మీద నిలబడితే 50, 60, 60 కేజెస్ అట్లా మిషన్ ఏం లేదు కానీ దేవునికి తెలుసు దేవునికి తెలుసు నీ యథార్థత ఎంతో దేవునికి తెలుసు కాబట్టి నిన్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నిన్ను ఎన్నుకున్న తర్వాత ఆయన కుటుంబంలో చేర్చుకున్న తర్వాత నీలో ఉన్న యథార్థత ఆయనకు సరిపోదు మరేం చేస్తాడప్పుడు సరిపోదు కాబట్టి దాన్ని ఇంక్రీజ్ చేయాలి ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఇట్ షుడ్ గో అప్ టు ఎక్కడ ఎక్కడి వరకు వెళ్ళాలి ఆయనే పుట్టించినప్పుడు ఎంత ఉందో ఆ పర్సంటేజ్కి వెళ్లాలి కాబట్టి అక్కడికి తీసుకెళ్తాడు అనమాట నేను ఈ విల్ ట్రై ఫర్ దాట్ అబ్రహం ఎన్నుకున్నాడా లేదా దేవుడు ఫస్ట్ మ్యాన్ కదా అబ్రహాం ఎన్నుకున్నాడు ఆ అబ్రహం ఎన్నుకున్నాడు చాలా మంచి నేను చెప్పిన మాట వినేస్తాడని చెప్పేసి వదిలిపెట్టేశాడా నో మన పిల్లల్ని స్కూల్ పంపిస్తాం స్కూల్ పంపించిన తర్వాత ఏమేమి వస్తాయి మనకు ఆ పిల్లలకి ఎగ్జామ్స్ వస్తాయా క్వార్టర్లీ ఎగ్జామ్ వస్తుందా హాఫ్ ఇయర్లీ వస్తుందా యాన్యువల్ వస్తుందా యాన్యువల్ ఎగ్జామ్ ఎందుకు పెడతారు నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చేయటానికి ఇది ఎలిజిబుల్ ఆర్ నాట్ కదా ఇంకొంచెం ఇంక్రీజ్ అవటానికి ఇన్ ద సేమ్ వే ఎప్పుడైతే దేవుడు నేను ఎన్నుకున్నాడో నీలో ఉన్న యథార్థత ఇంకొంచెం ఇంక్రీజ్ కావాలి ఇంకొంచెం ఇంక్రీజ్ కావాలి సేమ్ వే అబ్రహ్ కూడా అలాగే ఎన్నుకున్నాడు మరి ఎన్నుకున్న దేవుడు వదిలిపెట్టాల అబ్రహం కూడా ఇది లాస్ట్ టెస్ట్ నేను మీకు చూపించేది యాక్చువల్ గా అబ్రహాం దేవుడు ఆరు టెస్టులు పెట్టి ఇది ఏడోది మొత్తం ఏడు ఇది సెవెంత్ టెస్ట్ మీకు అందరికి బాగా తెలుసు కాబట్టి ఇదే పెట్టండి ఎందుకు చాలా మంది అనుకుంటారు ఎందుకు అబ్రహాం దేవుడు ఇంత కఠినంగా శిక్షించా పరీక్షించాడంటే బికాస్ ఈ వాన్స్ టు నో ఎందుకంటే ఆయన కొన్నిట్లో పాస్ అయ్యాడు కొన్నిట్లో ఫెయిల్ అవుతూ వచ్చాడు కాబట్టి ఫైనల్ గా ఒక టెస్ట్ పెట్టాడు యాన్యువల్ ఎగ్జామ్ లాగా నీవు ప్రేమించు చున్న ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకుని మోరియా కొండ మీద నాకు బలియుము చాలా స్పెసిఫిక్ గా చెప్పాడు మరి అబ్రాహం ఇచ్చాడా వెళ్లే ముందు ఎంత కష్టమై ఉంటుంది కదా ఆయన అయినా ఆయన ఇచ్చాడు బలి ఇచ్చాడు అంటే టెస్ట్ చేశాడు ఈయన ఎంత వరకు అని మీరు ఒకసారి ఇరవై రెండు ఆది కార్డు ఇరవై రెండు ఐదో వచ్చిన చదవండి కాబట్టి ఈయన దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి నాకేం కష్టాలు రావు నేను ఇంకా చాలా హ్యాపీగా ఉంటానని అనుకోకూడదు ఎందుకంటే నీలో ఉన్న యథార్థత ఆయన ఇంక్రీజ్ చేయడానికి నీకు చిన్న చిన్న పరీక్షలు పెట్టి నేను పైకి తీసుకొస్తాడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇరవై రెండు మనము పదమూడు వచనాల వరకు వెళ్ళిన తర్వాత గానీ ఓ దేవుడు ఇంకా అబ్రాహ్మా నీ నీ చెయ్యి చాపు ఆపు అని చెప్పి వచ్చి మనం చదువుకుంటాం కానీ యాక్చువల్ ద టెస్ట్ రియల్ టెస్ట్ ఆయన ఎక్కడ పాస్ అయిపోయాడంటే ఇరవై రెండు ఐదులోనే అబ్రాహ్మ అబద్దం చెప్పలే పనివారికి ఏం చెప్పాడు నేను తిరిగి వచ్చేదము వచ్చేదము అంటే అది ఏకవచనమా బహు అంటే మేము తిరిగి వస్తామంటున్నాడా కదా కాబట్టి అక్కడే తెలుసు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నా కుమారుణ్ణి నాకు ఇచ్చిన కుమారుని తీసుకోడు కాబట్టి ధైర్యంగా వెళ్ళాడు ఆయన కానీ సాక్రిఫైస్ కి రెడీ అన్ని రెడీ కాబట్టి ఆ టెస్ట్ పాస్ అయ్యాడు అబ్రాహ్మం ఎన్నుకున్నాడు దేవుడు ఎన్నుకున్న అబ్రాహంను దేవుడు పరీక్షించాడు ఆ పరీక్షలో పాస్ అయ్యాడు నువ్వు నీ నువ్వు నేను కూడా అంతే దేవుడు ఎన్నుకున్నారా లేదా మన ఎన్నుకున్న వారికి ప్రత్యేకింపబడిన వారు ఈ లోకస్తులాగా మనం ఉన్నాం మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనకు కొన్ని శ్రమలు వస్తాయి వాటిని మనం ఎదుర్కోవాలి దేవుడు ఇస్తాడు మనం నశించిపోవటానికైనా పరీక్షించడు మనల్ని ఇంకొద్దిగా మనలో ఉన్న యథార్థను పెంపొందింప చేయటానికి ఇంకో దేవుడు ఎన్నుకున్న జనాంగం చెప్పండి ఇస్రాయలీ మరి ఇస్రాయల్ పరీక్షించడా ఒకసారి చూస్తారా మారా మన ప్లేస్ దగ్గర వెరీ క్లియర్ దేవుడు పరీక్షిస్తాడు అక్కడ ఆ మాటే ఉంది అక్కడ మొత్తం ఎంతమంది దాటారు ఇస్రాయలీలు ఐదు నుంచి స్త్రీలు పిల్లలు కాక ఆరు లక్షల మంది కాల్బలము అంటారు సో ఆరు ప్లస్ ఆరు వాళ్ళ పిల్లలు వేసుకుంటే పదిహేను పదిహేను నుంచి ఇరవై మధ్యలో మొత్తం వీళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం దాటారు పదిహేను అధ్యాయం చూస్తే మీకు చాలా గొప్పగా అక్కడ సాంగ్స్ పాడారు వాళ్ళు లక్షల మంది కలిసి పాడారు ఇంకా వాళ్ళందరూ కలిసి పాడారు దేవుడు స్థుతించారు మహింపరిచారు ఘనపరిచారు ఓ వెరీ గుడ్ దేవుడు చాలా సంతోషపడ్డాడు సరే ఒక చిన్న టెస్ట్ పెడదాం అనుకున్నాడు మూడు రోజులు ప్రయాణం చేశారు మారా అన్న ప్లేస్ దగ్గరికి వచ్చారు అక్కడ ఏముంది నీళ్లు ఉంది కానీ చేదుగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు యాక్చువల్ గా యాక్చువల్ గా వాళ్ళు ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో నీళ్లు ఉన్నాయి కానీ చేదుగా ఉంది ఏం చేయాలి వాళ్ళు దేవునికి మొరపెట్టాలి అంతే ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి దారిచ్చి తీసుకొచ్చిన దేవుడు వీళ్ళకి నీళ్లు చేదుగా ఉంటే దాన్ని మార్చలేడు ఆయన మొరపెట్టింటే మార్చ ప్రేర్ చేసింటే దేవుడు తప్పకుండా మార్చిండేవాడు కానీ వీళ్ళు మొరపెట్టలేదు వీళ్ళు ఏమన్నారంట మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాం మీకు తెలీదా ముందుగానే నీళ్లు దొరకమని మేము ఐగుప్తులో ఉంటేనే బాగుండేది కదా అని చెప్పేసి ఆ మోస మీద సనిగారు మోస మీద సనిగారంటే ఎవరి మీద సడిగినట్టు దేవుని మీద సడిగినట్టు దాని సొల్యూషన్ ఇస్తాడు చూడండి అక్కడే ఇరవై ఇరవై ఇరవై ఒక చిన్న చెట్టు కొమ్మను దాంట్లో వేసిన తర్వాత మారా నీళ్లు మధురంలాయన దేవునికి ఏదైనా అసాధ్యం అంత సింపుల్ సొల్యూషన్ చూడండి వీళ్ళకింత ఆరు లక్షల మందికి సమస్యగా ఉన్నది దేవునికి అది పెద్ద సమస్య చిన్న సొల్యూషన్ చెప్పాడు ఏదో ఆయుర్వేదంలో చెప్పినట్టు ఈ చిన్న ముక్క దేవి రాజు సరిపోద్ది అంటారు అట్లా సో గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్ కాబట్టి దేవుడు వాళ్ళు ఎన్నుకున్నాడు నడిపిస్తున్నాడు కానీ అక్కడ చిన్న పరీక్ష పెట్టాడని కూడా ఉంది చదువుతారు ఎవరైనా పరీక్షించను అన్న మాట ఉంది అక్కడ వెరీ క్లియర్లీ చదువుతారు ఎవరైనా ఇరవై రెండు ఇరవై మధ్యలో నిర్గుమాకరణం పదిహేను ఇరవై రెండు రోజులు కాదమ్మా అది కాదు నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాను ఈ టెస్టెడ్ జస్ట్ మూడు రోజుల క్రితం పెద్ద గొప్పగా ఆర్కెస్ట్రా పెట్టారు కదా మీరు స్తుంచారు అందరూ కలిసి మరి ఇప్పుడు జస్ట్ చిన్న సమస్య పెట్టాను చూద్దాం ఎంతవరకు నిలబడతారంటే వాళ్ళు నిలబడలేకపోయారు సో అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఏంటి మనకు కూడా వాళ్ళని దేవుడు నడిపిస్తున్నాడు దేవుని జనాంగం ఇస్రాయల్ అంటే దేవుని జనాంగం ఆయనే నడిపిస్తున్నాడు కానీ వారికి కూడా సమస్య వచ్చినప్పుడు నిలబడలేకపోయారు వాళ్ళు మనం కూడా ఈరోజు మనం మనం మనం ఇంకో పేరుతో పిలుచుకుంటాం ఏంటో చెప్పండి విశ్వాసులు నూతన అదే చెప్పు నూతన ఇస్రాయలీలము మనం కూడా ప్రయాణం చేస్తున్నామా లేదు వీఆర్ ఆల్సో ట్రావెలింగ్ టు దట్ పరమకానం కాబట్టి మనకు కూడా కొన్ని సమస్యలు వస్తాయి దేవుడు మనల్ని పరీక్షిస్తాం సో బీ కేర్ఫుల్ తప్పిపోకూడదు నెక్స్ట్ మొన్న ఇక్కడ కూడా వీళ్ళు తప్పిపోయారు ఎందుకంటే కొంతమందిని ఒక్కొక్కరికి ఎంత తీసుకోమని చెప్పాడు ఓ మీద చెప్పుకున్నారు తల ఒక ఇంటికి ఓ మీద చొప్పున కొంతమంది సరిగానే తీసుకున్నారు కొద్దిమంది ఎక్కువ తీసుకున్నారంట వాళ్ళ సంగతి ఏంటి ఎందుకు ఎక్కువ తీసుకున్నారు ఎందుకు ఎక్కువ తీసుకున్నారు జస్ట్ ఆన్సర్ ఎందుకు ఎక్కువ తీసుకున్నారు వాట్ ఈస్ ద రీజన్ ఏదన్నా ఉంటుంది కదా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మైండ్ లో ఏదో ఉండాలి రేపు దొరుకుతుందో లేదో అంటే ఎవరి మీద అనుమానం దేవుని మీదే అనుమానం అవర్ డైలీ బ్రెడ్ నేను ఇస్తానని చెప్పి రోజు కురుస్తున్నా రేపు దొరుకుతుందో దొరకదో అంటే ఎవరి మీద నమ్మకం లేదు దేవుని మీదే నమ్మకం లేదు ఆయన మాట మీనే బయటకు వచ్చారు కానీ ఆయన మీద నమ్మకం లేదు దీజ్ వన్ ఆఫ్ ద రీజన్ పోనీ ఇంకో చోట చూస్తామంటే ఇక్కడ కూడా పోయి దగ్గర మస్సా దగ్గర మారా మన్నా మస్సా say so, there three places very easy to recognize ikkada kuda nille water problem same nillev puni previous time lo manaku water problem ochinaapudu devudu mananu teerchadu kaabatti manam ikkada devuniki morapettaama ani ledhu ikkada kuda malli mose aaronla mida sanigarante ante ikkada kuda valu realize kaala inka one thing what we observe ante they travelling ante vala prayanam chestunnaru kaani egypt nunchi kanaanu ku వెళుతున్నారు కానీ వారి యొక్క ఇంటెన్షన్ ఉద్దేశము అంతా కూడా వెనక వైపే ఉంది మళ్లీ ఈజిప్ట్ కు వెళ్లిపోదాం అగైన్ విల్ గో బ్యాక్ టు ఈజిప్ట్ మళ్లీ ఆ ఇజిప్ట్కు వెళ్లిపోతాం మాకక్కడే బాగుంది సో అంటే దేవుని చిత్తానికి విరోధంగా ముందుకు నడిచినట్టే కనబడుతున్నారు కాని వారి యొక్క మనసు మాత్రం హృదయం మాత్రం వెనకాలే ఉంది వెనక సైడే చూస్తుంది బ్యాక్ సైడ్ ఈజిప్ట్ వైపే లోకం వైపే కాబట్టి అది వద్దు అంటాడు ఎందుకంటే నేను ఎన్నుకున్నాను కాబట్టి నేను నడిపిస్తాను సమస్యలు వస్తాయి నా ప్రజలే మీరు మీ యథార్థతను నేను పరీక్షించి పరీక్షించి ఆఖరికి సెన్ పర్సెంట్ తీసుకెళ్తారు టెస్ట్ చేసి ఫైనల్ గా టెన్ పర్సెంట్ అందుకే ఆయన అబ్రాహం కి తండ్రి ఎందుకు మొదటి అబ్రాహాం అట్లా లేదు ఆయన కూడా ఫెయిల్యూర్ అయిన కేసెస్ ఉన్నాయి బట్ లాస్ట్ లో సక్సీడ్ అయ్యాడు ఇన్ ద సేమ్ ఇజ్రాయల్ని కూడా తీసుకెళ్తారు సో మనం కూడా నూతన ఇజ్రాయెల్ మనకు సరిపోదు మనకున్నటువంటి యథార్థత ఈ లోకంలో ఇప్పుడు మనం జీవిస్తూ మనం చాలా చిన్న చిన్న విషయాల్లో ఇంకా దేవుని విశ్వాసులు మనం చెప్పుకుంటూ కూడా చాలా స్మాల్ విషయాలు తప్పుపోతూ ఉంటాం సో మనం కూడా ఇంక్రీజ్ మరి ఈ యథార్థతను మెజర్ చేయడానికి ఏమి పెద్దగా ఇన్స్ట్రుమెంట్ లేదు కానీ వాక్యమే వన్ గుడ్ క్యారెక్టర్ ని తీసుకున్నాను ఇంతకు నేను అబ్రామ్ చూపించాను తర్వాత ఇస్రాయేలీ చూపించాను డానియల్ డానియల్ ఈస్ ద సెంట పర్సెంట్ భయపడలేదు ఆయన ఏ విషయంలో కూడా భయపడలేదు యథార్థత విషయంలో యథార్థంగా జీవించాడు దానియునికి తెలిసంటారా తెలియదంటారా రాజు శాసనం చేశాడు ఎవరు ఎవరితోనూ మనవి చేసుకోకూడదు ముప్పై దినాలు నా దగ్గర తప్ప అన్న సంగతి దానిక తెలుసంటారా తెలియదంటారా తెలుసు మరి తెలిసినా కూడా ఏం చేశాడు యథావిధిగా ముమ్మారు తన ఇంటికి వెళ్లి ఎరుసలేం వైపు గోడ కిటికీలు మోకరించి ప్రార్థన చేశాడు అంటే దాని అర్థమేంటి రాజు శాసనం ఉన్నా పర్వాలేదు నేను మాత్రం నా దేవునికి ప్రార్థన చేసే తీరుతాను మరి చేసినందువల్ల ఎక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చాడు కదా మరి అక్కడికి వచ్చి దానియల్తో దానియాలు ఒక్కడే ఉన్నాడా ఇంకెవరనే ఉన్నారు దానియాలు ఒక్కడే ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారు అక్కడ ఎవరు లేరు బాగా సింహాలు ఉన్నాయి ఇంకా ఇంకొకరు ఉన్నారు దాన్యాలు ఒక్కడే ఉంటే అయిపోయేవాడే అది దేవుడు one plus one always remember you are not alone man chaala sarali adey anta manu kannlo chooseedi maatrame mana kanna vadindi maatrame cheppagalutamu daniel okade unnatte kanapadutundi gaani daniel pakkane devudu unnadu nu nilabadthe nee ni pakkane devudu nilabadtadu praise the lord nu nilabadthe nee ni pakkane devudu nilabadtadu daniel em chesadu amma ee shaasanam unnaa kuda daniel em chesadu mooka rinchi prarthana chesadu ante nooru therachadu daniel nooru therachadu kabatti simhala noollu devudu moosadu praise the lord nu norte prarthane jese ni shatruula norlani devudu moosestu devunku asadhyam enjeyikunda ne so one of the best example are taken in the bible ikkonnaar gaane aakega only one so saint person e chinna vishulu shatruullo kuda ayina meeda ninda moopa lekapoyaranta never compromised for anything kud vishulu gaani praanam praanam meediki ochina kuda ayina maatram compromise kaaledu so 100% integrity అసలు ఇంటగ్రిటీ యథార్థత అనగానే మనకు గుర్తుకు రావాల్సిన వ్యక్తి బైబుల్లో యోగు మీరు యోబు గ్రంథంలో చూసుకుంటే మొదటి అధ్యాయంలోను రెండవ అధ్యాయంలోను రెండు సార్లు దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు యోగు యోగులో ఉన్న క్యారెక్టర్స్ ఆయన ఫస్ట్ ఏంటంట యథార్థ న్యాయవంతుడు భయభక్తులు కలిగిన చెడుతనమును విడచినవాడు దీంట్లో ఫస్ట్ దేవుడు మెన్షన్ చేసిన క్యారెక్టర్ ఏంటి యథార్థ వర్తనుడు గురించి ఆయన సర్టిఫికేట్ ఇస్తూ మరి ఆయన చెప్తున్నాడు యథార్థ వర్తనుడు సో రే రేపొద్దు నీ గురించి నా గురించి చెప్పాలంటే కూడా మరి ను ఆర్ యూ రెడీ ఫార్ దట్ మీ దగ్గర ఉంద మరి యోగు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మీరెవరైనా ఇలా చదువుకోగలరా దేవుడు చదువుతున్నట్టు ఎనిమిదో వశంలో దేవుడు ఇలా చెప్తున్నాడు అక్కడ చాలమ్మా ఇప్పుడు ఇక్కడ మనం మనం ఎంత చదవాలంటే నీవు నా సేవకుడైనా నా సేవకురాలైనా యోగు అన్న దగ్గర ఆ పేరు తీసేసి ఎవరి పేరు పెట్టుకోవాలి ఆర్ యు రెడీ ఇఫ్ నాట్ ట్రై అంతే నేననేది అంతే ఐ డోంట్ థింక్ మనమంతా రెడీ అని నేను అనను గాని ఒకవేళ అంత సిద్ధంగా లేకపోతే దానికి ట్రై చేద్దాం ఓకే యథార్థత దేవుడు సార్ భూమి మీద అతని వంటి వాడు లేడు అంటే ఎవరిని ఛాలెంజ్ చేశాడు దేవుడు సాతాన్ని అపవాదిని ఛాలెంజ్ చేశాడు నిన్ను గురించి నన్ను గురించి కూడా దేవుడు ఛాలెంజ్ చేయాలి ఏమన్నా కానీ మిస్ కాదు అని చెప్పి ఆ స్టేజ్కి మనం ఎదగాలి దాంట్లో ఫస్ట్ ఆయన చూసే క్యారెక్టర్స్ నాలుగు యోగు యథార్థ ఫస్ట్ న్యాయవంతుడు భయభక్తులు కలిడు చెడుతనం విసర్జించినాడు ఈ ఫోర్ క్యారెక్టర్స్ లో ఫస్ట్ రెండు సార్ ఒకసారి అంటే మీరు రెండో అధ్యాయంలో చూసిన అదే ఉంటాయి సేమ్ రిపీట్ అవుతుంది అదే మళ్ళీ యథార్థ సో ఇంటెగ్రిటీ సో ఇంపార్టెంట్ మన జీవితంలో మనం ఏదేదో చేసేద్దాం అనుకుంటాం గానీ మనం ఎంత యథార్థంగా ఉన్నాం దేవునికి దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఓకే ఈ యథార్థత గురించి మనం ఎక్కువగా మెజర్మెంట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ లేవని చెప్పాను గానీ బేసిక్గా దేర్ ఆర్ త్రీ ఫ్యాక్టర్స్ విచ్ విల్ డిటర్మిన్ నీ జీవితంలో ఈ మూడు ముఖ్యమైన విషయాలు నువ్వు యథార్థవంతురా యథార్థవంతురాలా నిర్దారించడానికి ఉపయోగపడతాయి వాటిలో మొట్టమొదటిది ఏంటంటే డబ్బు ధనం సంపద సిరి మనం ఏ భాషలో అయినా పిలుచుకున్నా అక్కడికి మామూలు వాడుకు భాషలో చెప్పుకోవాలంటే డబ్బు డబ్బు ముఖ్యమా కాదంటారు డబ్బు అవసరమా లేదా డబ్బు ముఖ్యమా కాదా చెప్పండి అవసరమే కదా అవసరమే యేసుప్రావు కూడా దానికి డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అవుట్ ఆఫ్ థర్టీ సిక్స్ ప్యారబుల్స్ ఉపమానాల్లో పదహారు ఉపమానాలు ఉపమానాలు డబ్బుకు సంబంధించినవే అంటే ఫార్టీ రియల్లీ ఈ స్పోక్ అబౌట్ మనీ మరలో ఒక రాజ్యము తన పొలం అమ్మేసుకుని మొత్తం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసినట్టు కలాంతుల విషయం ఇలా చూస్తే మనం మనీ గురించి చూస్తే చాలా ఉపమానంలో యేసు ప్రభు కూడా ఉపమానంలో ఇచ్చాడు మరి మనలో కొద్ది మందికి రాంగ్ ఇంప్రెషన్ కూడా ఉంది మనకి డబ్బు ఎక్కువ ఉండకూడదు డబ్బు ఎక్కువ ఉంటే మనం చెడిపోతాం లోక్ సంబంధంలో అని ఇంకో దాన్ని ఇంకా ఎలా చెప్తారంటే ప్రభుని ఏసుక్రీస్తూ ఆ ధనవంతుడితో చెప్పాడు కదా ఏమని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట సూది బెజ్యంలో ఒంటె దూరుట సులభము కాబట్టి మనకు ఎక్కువగా డబ్బు ఉండకూడదు యాక్చువల్ గా మరి ఆ కాంటెక్ట్ ప్రకారం మనం తీసుకుంటే ధనవంతులంతా ఎక్కడ ఉండాలి మీరు చెప్పండి ఆన్సర్ నేను చెప్పండి ఇప్పుడు ఈ మాట ప్రకారం యేసు చెప్పిన మాట ప్రకారము ధనవంతులందరూ ఎక్కడ ఉండాలి ఆయన అన్నారు కదా యేసు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే అన్నాడు కదా సో అప్పుడు ధనవంతులు ఎక్కడ ఉండాలి వాట్ ఇస్ ద ప్లేస్ నరకొక్క వెరీ గుడ్ కనీసం ఆన్సర్ చెప్పారమ్మ థ్యాంక్ ధైర్యంగా చెప్పండి కరెక్ట్ ఆ కాంటెక్స్ ప్రకారం అయితే The place, the, place the place is mentioned, the place is Narakamu and the place is mentioned. Me, But that is the context. Let's talk about it. Who is the name of the God that you have to so, tell the name of the God? Who is the name of the God? Abraham, Isaac and Jacob. Who is the name of the God? Who is the name of the God? Who is the name of the God? Do you understand that? In that context, we are talking about that context. అక్కడ పరిగెత్తుకుంటూ అక్కడ ఇంటెగ్రిటీ పాయింట్ వస్తుంది అక్కడ ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభు ఉన్నారు శిష్యులు ఉన్నారు జన సమూహం ఉంది కానీ అవన్నీ పట్టించుకోలేదు ఆయన మోకాళ్ళుని సద్బోధకుడా నిత్యరాజ్యమునకు వారసుడగటకు నేనేం చేయాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రేమనుకుంటారు ఆయన చూసి ఆహా ఈయనకు నిత్యరాజ్యం తప్ప ఇంకేదీ అవసరం లేదు లోకంలో ఏది అవసరం లేదు ఈజ్ వరీడ్ ఓన్లీ అబౌట్ ఎటర్నల్ కింగ్డమ్ ఆ పైన పాల రాజ్యమే చాలా ముఖ్యం అనుకుని వచ్చి ప్రభుని అడుగుతున్నాడు అనుకున్నాడు మరి వెంటనే జవాబిచ్చాడు కదా యేస్ ప్రభు కూడా జవాబిచ్చాడేమని నువ్వు ధర్మశాస్త్రంలో ఏం చదువుతున్నావు అని అంటాడు కదా ధర్మశాస్త్రం ఏం చదువుతున్నా అంటే దానికి ఏమన్నా ఆయన చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను చేస్తున్నాను అప్పుడు హిందీ వచ్చాతన బే పాల జవాబు దియా మై బే సబ్ పాల ధర్మశాస్త్రం ఉన్నవన్నీ ఏం ఏం రాయబడిందంటే ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇవన్నీ ఆర్జినల్ తెలిసి పాటిస్తున్నాను అయినను నీకు ఒకటి కొదువుగా ఉన్నది స్టిల్ యు ఆర్ మైనస్ దేవుని దృష్టిలో మైనస్ అంటే ఏంటో తెలుసా లెక్కల్లో మ్యాథమెటిక్స్ లో మైనస్ వన్ హండ్రెడ్ మైనస్ కానీ స్పిరిచువల్ లైఫ్ లో మైనస్ వన్ కాబట్టి ప్రభు ఏమంటున్నాంట ఏమైనా వస్తుంటో నువ్వు ఇంకా జీరోనే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని నాకు దగ్గర చెప్తున్నావు కానీ నువ్వు ఇంకా జీరో మైనస్ వన్ నీకు ఒకటి కొదువుగా ఉన్నది ఏంటవ దానికి సొల్యూషన్ కూడా ఇచ్చాడు కదా నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి తర్వాత వచ్చి నన్ను వెంబడించము అన్నాడు ఆయన ఏం చేశాడంట వెంటనే ముఖము చిన్న బుచ్చుకొని వెళ్లిపోయాను ఇప్పుడు నాకు చెప్పండి వాట్ ఇస్ దట్ మైనస్ వన్ చిన్న బుచ్చుకొని వెళ్లిపోయాను అంటే ఇప్పుడు మైనస్ ఏంటి వాట్ ఈస్ దట్ మైనస్ Jesus Christ mentioned... What's the way to aid Jesus player, was it? Anybody, minus 1? Is it zero? What does minus one mean? What does he enter the chart of a goose in the Körper? I mean, does anyone want the monster and the evil? Will people insert the animal? Jesus, perhaps will's. Who did what the evil of earth He has still? రెండవ స్థానంలో దేవుని పెట్టుకున్నాడు ఈ ధర్మశాస్త్రం అంతా కూడా సెకండ్ ప్లేస్ కాబట్టి ఆయనకు సొల్యూషన్ ఇచ్చాడు దేవుడు ఏమని ఇప్పుడు నన్ను సెకండ్ ప్లేస్ లో పెట్టావు నేను ఫస్ట్ ప్లేస్ రావాలంటే ఫస్ట్ ప్లేస్ లో ఉండేదంతా కూడా వెళ్లిపోవాలి వెళ్లిపోవాలి కాబట్టి ఏం చేయాలి మీ దగ్గర ఉన్న ఆస్తి అంతా మీ పేదలకు ఇచ్చేసి అప్పుడు జీరో అవుతుంది నేను పైకి వస్తా ఫస్ట్ ప్లేస్ ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించు అర్థమైందండి మైనస్ వన్ అది ఏసు ప్రభు చెప్పిన మైనస్ ఆయన వల్ల కాలే అందుకే వెళ్లిపోయాడు ఆయన ఇక్కడ ఇంటెగ్రిటీ పాయింట్ ఏంటో తెలుసా వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు నిత్యరాజ్యమే కదా నిత్యరాజ్యములకు వారసు దగ్గుటకు నేనేం చేయాలి బ్రహ్వా కానీ దానికి కరెక్ట్ గా సొల్యూషన్ చెప్పినప్పుడు అది పాటించడానికి సిద్ధమేనా అంటే అప్పుడు దేవునికి తెలుసా తెలీదా హృదయం మనం ఓన్లీ యాక్షన్ చూస్తాం పై పైన మనం చూడగలుగుతాం దేవుడు హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు నీ హృదయంలో నాకు స్థానం లేదు కానీ అందరి ముందు మాత్రం నువ్వు యాక్ట్ చేస్తున్నావు ఇందాక నేను ఫస్ట్ అందుకే డెఫినేషన్ ఇచ్చాను కదా మీకు చెప్పాను నీవు బయట జీవించే విధానానికి నీ ఆంతరంగిక విధానానికి ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఉంటేనే నువ్వు యథార్థవంతుడు కానీ ఇక్కడ ఆయన యథార్థవంతుడు కాదు మైనస్ కాబట్టే ఆయన ముఖం చిన్న బుచ్చుకొని వెళ్లిపోయాడు డబ్బే ముఖ్యం ఎవరు రెండు పుస్తకాలని ఒకేసారి చదవగలరా ట్రై చేసి చూడండి మీకు అన్ని లాంగ్వేజెస్ వచ్చినా కూడా రెండు పుస్తకాలు పెట్టుకుని ఒకేసారి చదవగలమా చదవలేం అదే దేవుడు అన్నాడు సిరికిని దేవుడికి దాసులు కాకండి మనీ ఈస్ గుడ్ మనీ మంచిదే దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి యు ఆర్ నాట్ సపోజ్ టు కీప్ మనీ యాజ్ అ మాస్టర్ యజమాని ప్లేస్ లో పెట్టకండి మనీ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్ బట్ నాట్ ఎ మాస్టర్ దాన్ని మాస్టర్ ప్లేస్ లో పెట్టుకుంటే అది నిన్ను కంట్రోల్ చేస్తే దట్ విల్ లీడ్ ఇన్ సో మెనీ అదర్వేస్ మనీ మనకు అవసరమే సేవకు దాన్ని కానీ యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ అదండి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఒక్కటి చూసుకుందాం వన్ ఎగ్జాంపుల్ ఆకాన్ చూస్తే పాత నిబంధన కాలం యహోష్వా యుద్దం చేసినప్పుడు ఎరుకోపట్నంలో వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వాస్ గివెన్ నో షుడ్ టచ్ ఎనిథింగ్ కదా ఎవ్వరు ఏమి శక్తిమైన దాంట్లో నుంచి ఏమి తీసుకోకూడదు అని ఆజ్ఞ ఇచ్చారు ఆకాన్ కు లేదా లాంగ్వేజ్ ఆయనకు అర్థమయ్యే భాషలోనే చెప్పారు ఒకవేళ నాకు తెలియదు బ్రోభ మీరేదో హీబ్రూలో చెప్పారు నాకు తెలుగు ఒకటే వచ్చు అని చెప్పడానికి ఏమీ లేదు ఈ అండర్స్టుడ్ వెరీ వెల్ ఇప్పుడు ఆకాన్ ఏం చేశాడు ఒక మంచి సీనారు పై వస్త్రమును రెండు వందల వెండిని యాభై తులుముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి ఆశించి తీసుకోండి కదా ఫస్ట్ చూశాడు తర్వాత ఆశించాడు తీసుకున్నాడు మై పాయింట్ ఇక్కడ ఇంటెగ్రిటీ పాయింట్ ఒక పది మంది అక్కడ ఆకాన్తో పాటు ఉండి ఉంటే తీసుకునేవాడా తీసుకునేవాడా తీసుకునేవాడు కాదు ఎవరు లేరు కాబట్టి ఎవరు చూడర్లే అనుకొని తీసుకున్నాడు కాని ఒకరు ఎప్పుడు చూస్తుంటున్నారన్న సంగతి మర్చిపోయాడు వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు యహోషదా ఎవరేమి ముట్టుకోకూడదు అంటే ఇప్పుడు ఆకాన్ జీవితంలో లైఫ్ ఎలా ఉంది అందరు చూస్తే ఒకలాగా ఎవరు చూడినప్పుడు ఒకలాగా అంటే ఇంటిగ్రిటీ ఉందా జీరో కాబట్టి లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ అక్కడ చంపబడి ఎక్కడికి బయలుదేరాడు ఆకాన్ కూడా ఎక్కడికి బయలుదేరాడు ప్రయాణం వారితో పాటు ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన కూడా కానానికి వెళ్తున్నాడు ఐప్తులు అన్ని అద్భుతాలు చూశాడా చూశాడు ఎర సముద్రం దాటాడా దాటాడు మన్నా తిన్నాడా తిన్నాడు చేదు నీళ్లు మధురంగా మారినప్పుడు ఆయన కూడా ఉన్నాడా ఉన్నాడు కానీ కానాన్ చేరాడా ఏం లేన ఏం లేనందు అలన దట్ సో దిస్ వెరీ ఇంపార్టెంట్ ఈ ఐ చూస్తారు ఒకసారి జస్ట్ గెహేజీ కదా ఆ రెడ్డింగ్ లో ఉన్నది మాత్రం చదవండి రెడ్ లెటర్స్ మాత్రం పరిగెత్తుకొని పోయి తెల్లనైన కుష్ఠు కలిగి అది ఆయనకి ఆయన పరిగెత్తుకొని పోయింది అందుకోసం ఐ థింక్ యూ ఆల్ నో అబౌట్ ద ఇన్సిడెంట్ కదా నయమాన్ వస్తాడు నయమాన్ కుష్ఠ రోగంతో వస్తాడు మరి యోర్దాన్ నదికి వెళ్లి ఏడు సార్లు మునుగమంటే సరే ఏడు సార్లు స్నానం చేస్తే శుద్ధీకరింపబడి చాలా సంతోషంగా హ్యాపీగా గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇస్తాడు తెలిసి ఏమంటాడు నాకు అవసరం లేదు తీసుకెళ్లిపో అప్పుడు ఈయనేమనుకుంటున్నాడు లోపల అయిన గహేజీ ఎక్కడ ఉన్నాడు ఆయన దగ్గరే ఉన్నాడు సేవకుడు కదా నా యజమానునికి మనసు లేకపోయాను అంటే ఎవరికి మనసుంది నాకు ఎప్పుడెప్పుడు తీసుకున్నామా అని మనసు నా యజమానుడు పిచ్చోడు బతకటం తెలీదు ఈ రోజుల్లో కూడా కొద్దిమంది అనుకుంటారు చూసారా మా పాస్ పిచ్చోడండి వాడు ఊరికే వచ్చి తెచ్చిస్తానంటే వద్దంటాడు బికాజ్ ఆయనకు తెలుసు అది ఎందుకు తీసుకోకూడదు ఈయనకి తెలీదు కాబట్టి ఈయనేమనుకుంటున్నాడు ఓహో నేను ఆయన సరికి తెలియదు నేనే బెటర్ అనుకున్నాడు నా యజమానునికి మనసు లేకపోయాను ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు వచ్చింది ఎవరు నైమాన్ నైమాన్ డెజిగ్నేషన్ ఏంటిరోగి సిరియా దేశానికి సైన్యాధిపతి సో ఆయన రథానికి ఎన్ని హార్సెస్ కడతారు మినిమం నాలుగు ఫోర్ హార్సెస్ బైబిల్ చదివే పిక్చరైజేషన్ తో చదవాలి కొన్నిసార్లు చాలా బాగా అర్థమవుతుంది ఫోర్ హార్సెస్ ఎవరు ముందు బయలుదేరారు నైమానా దహేజియా ఎవరు ముందు వెళ్ళిపోయారు వెళ్ళిపోమంటే నైమాన్ ముందు వెళ్ళిపోయారు తర్వాత వెనక నుంచి వెళ్ళాడు కదా ఫోర్ హార్సెస్ రన్నింగ్ లో ఉన్నప్పుడు వెనక నుంచి వెళ్లి దాన్ని కలుసుకోవాలంటే ఈయన స్పీడ్ ఎంత ఉండాలి ఈయన ఈయన ఈయన స్పీడ్ కూడా ఆల్మోస్ట్ ఫోర్ హార్సెస్ కి ఈక్వల్ గా ఇప్పుడు కూడా స్పీడ్ హార్స్ పవర్ తోనే క్యాల్కులేట్ చేస్తాను అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పరిగెత్తాడు ఎవరి సన్నిధి నుంచి ఎటువైపు పరిగెత్తాడు ప్రవక్త దగ్గర ఉన్నాడంటే ఎవరి దగ్గర ఉన్నట్టు దేవుని సన్నిధి వెరీ గుడ్ థ్యాంక్ అమ్మా దేవుని సన్నిధి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు లోకం వైపు పరిగెత్తాడు ఎంత స్పీడ్గా వెళ్ళాడు చూసారా అన్ని మర్చిపోయాడు ఇదంతా వదిలేశాడు ముందు హమాన్ వెళ్ళిపోయి ఏం చెప్తాడు అక్కడ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చు రావటం చూసి రథమాపి ఆయన దిగొచ్చాడంట దిగొచ్చిన తర్వాత నా యజమానుడు క్షమేంట ఆ క్షమే ఇప్పుడే అప్రాయం నుండి ఇద్దరు ఎవరినస్తులు వచ్చారు వారికి ఇచ్చట ఇవ్వటానికి నా యజమాని దగ్గర ఏమీ లేదు కాబట్టి నువ్వు ఒక రెండు దుస్తులు ఇవ్వు అంటే ఈయన ఎంత అడిగాడు దానికి డబల్ ఇచ్చాడు నిజమా నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు అబద్ధం చెప్పాడు ఎవరి దగ్గర చెప్పాడు నా దగ్గర చెప్పాడు ఓకే సరే నయమాను దాసులను కూడా ఇచ్చాడు ఇంటికి తీసుకెళ్లి దాసు పెట్టేశాడు మళ్లీ వచ్చేసాడు మళ్లీ వచ్చి అలాగే నిలబడ్డాడు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ నిలబడ్డాడో ఎలీషా దగ్గర అలాగే నీటే నిలబడ్డాడు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న గహేజీకి ఇప్పుడు ఉన్న గహేజీకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ వ్యత్యాసం ఏంటి చెప్తారా ఎవరన్నా కొంచెం క్లూ ఇస్తా మైనస్ వన్ ఏం లేదు ఇప్పుడు ఆయన వెరీ గుడ్ దట్ సాల్ ఇప్పుడు యథార్థత లేదు యథార్థకు పోయింది ఇంతకు ముందు కూడా ఇలాగే నిలబడేవాడు ఇప్పుడు కూడా అలాగే నిలబడుతున్నాడు కానీ ఇప్పుడు ఆయన మైనస్ వన్ లో ఉన్నాడు అంటే జీరో అయిపోయాడు యథార్థకు లేదు ఎలీషా ఏమడుగుతాడు తెలుసా కేహేజీ ఎక్కడికి వెళ్ళావు ఏం సమాధానం చెప్తాడో తెలుసా నీ దాసుడనైనా నేను ఎక్కడికి వెళ్లలేదు నిజమా అబద్ధమా ఇంతకు ముందు ఎవరితో అబద్ధం చెప్పాడు నయమాన్తో చెప్పాడు లోకస్తుడితో చెప్పాడు ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు అబద్ధం అది నువ్వు బయట అబద్ధం చెప్తే ఇక్కడ పాస్టర్ గారి దగ్గర కూడా అబద్ధం చెప్తావు బయటే కదా పర్వాలేదు వాళ్ళకేం పర్వాలేదు మనం చర్చిలో బాగుంటే కాదు పాస్టర్కి మాత్రమే నిజం చెప్పాలి అనుకుని నువ్వు బయట అబద్ధం చెప్తే అదే అలవాటు నీకు ఇక్కడ కూడా చాలా సునాయసంగా ఏమాత్రం ఎజిటేట్ చేయకుండా నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేశాడు నీ దోషను నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్తున్నాడు అబద్ధం ఎందుకంటే అలవాటు అక్కడ చెప్పాడు ఇక్కడ కూడా చెప్పేస్తున్నాడు తెలిసి ఏమంటాడు ఆ మనుషుడు నిన్ను ఎదుర్కొన్నట్టుకు రాగా నా ఆత్మ నీతో కూడా రాలేదా అంటే మనం ఈ రోజు టీవీ ఆన్ చేస్తే చూసినట్టుగా ఈయన పరిగెత్తేది ఈయన తీసుకోవటము ఇంట్లో దాచిపెట్టడం అన్ని కూడా ఆయన చూశాడు కాబట్టి ఈయన అబద్ధం చెప్పినాడన్న సంగతి కూడా ఆయన తెలిసిపోయింది అందుకే వెంటనే ఇప్పుడు ఇప్పుడు చదవండి రెడ్ లెటర్స్ పరిగెత్తుకొని పోయి ఏం సంపాదించుకున్నాడు అది పరిగెత్తుకొని పోయి తెల్లనైన పుస్తుకల్ని బయటికి వెళ్తుంది దేనివల్ల దాని ఆశ దానికి తోడు ఇంటెగ్రిటీ దేవు ఆయన దగ్గర ఉంటే ఎంత కావాల్సి ఉంటా దొరుకుతుంది కదా ఏమడిగినా ఇవ్వగలిగినోడు ఇలీషా కానీ తనకు సొంతంగా కావాలనుకున్నాడు మళ్ళీ యథార్థత పోయింది కాబట్టి ఆయన కుస్తూ సంపాదించు ఈ డబ్బు గురించి కొన్ని కొన్ని పాయింట్స్ డీల్ చేస్తాం డబ్ల్యూడబ్ల్యూలో దెన్ కొత్త నిబంధనలో మీకు అననీయ సప్ సెకండ్ పాయింట్ ఏంటంటే యథార్థతను కొలిసే ఒకటేమో డబ్బు రెండవది అహం నేను ఐ ఈ నేను అన్నది ఎక్కడ ప్రారంభమైందో తెలుసా యష్యాగ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో మేము చూస్తే మనకు అక్కడ కనబడుతుంది పద్నాలుగు పదమూడు వచనాలను అపవాది పలుకుతాడు ముందు ఆయన సింహాసనాన్ని ఏం చేసుకుంటాడంట నేను ఆకాశం కి ఎక్కిపోయేదను దేవునితో సమస్ నన్ను సమానునిగా చేసుకుంటున్నాడు నీవు అనుకుంటేవి కదా మనసులో అనుకుంటవి కదా చాలా ఇక్కడంతా కూడా నేను ఈ ఫైవ్ పాయింట్స్ ఉంటాయి అహంకారం ఉత్తర దిక్కున సభాపాల మీద కూర్చుందును నా అధికారంతో పరిపాలించదును అందరినీ లోబర్చుకుందును దేవుని మహిమను పొందుకుందును మహోన్నతినితో నన్ను సమానంగా చేసుకు వెరీ డేంజరస్ థింగ్స్ మొదట్లో పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు సేవకు వచ్చినప్పుడు అందరూ కలిసి ఉంటారు అందరూ ఈక్వల్ గా ఉంటారు ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకుంటారు కొంతకాలం అయిన తర్వాత వారిలో పేరు ప్రతిష్ఠలు లేదా పరిచర్య బాగా డెవలప్ అయినప్పుడు అప్పుడు ఈ ఐ ప్రాబ్లం అంటారు ఏం ప్రాబ్లము ఏం ప్రాబ్లమ్మా ఐ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అయితే పర్వాలేదు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కానీ ఈ ప్రాబ్లం ఉందే నేను ఐ ప్రాబ్లం అది రాకూడదు ఐ వెరీ డేంజరస్ ఎందుకంటే ఐ ప్రాబ్లం వచ్చి చాలా ఆర్గనైజేషన్స్ మినిస్ట్రీస్ క్లోజ్ అవుతున్నాయి ఎందుకంటే ఎలా మాట్లాడతారంటే ఐ ప్రాబ్లం వచ్చిన నేను లేకుండా అసలు అక్కడ ఏమీ జరగదు నేను ఉంటేనే అసలు నేనండి మొదలు పెట్టింది ఆయనకేం తెలుసు ద వర్డ్స్ మొదట్లో ఉండదు మొదట్లో అంతా కలిసి ఉంటారు అవసరమైతే మొదట్లో చాలా తగ్గింపు ఉంటుంది ప్రాప్తం చేయమన్నా కూడా నేను అందుకులేండి మీరే చేయండి కానీ కొంతకాలం అయిన తర్వాత పేరు ప్రతి వచ్చిన తర్వాత అప్పుడు ఈ అహం ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇందాక చదివేమని చూసారా ఆయన దగ్గర నుంచి అటు ఇది మంది కాదు కాబట్టి అప్పుడేమంటాడంటే నేను నేను లేకుంటే ఏమీ చేయలేరు దేవుని వాక్యం ఏం చెబుతుంది దేవుడు ఎవరినైనా ఉపయోగించుకోగలరు వాడుకోగలరు అవసరమైతే అవసరమైతే గాడిదినైనా వాడుకోగలడు బిలామ్ ఎవరు మాట్లాడారు దేవుడికి అంత శక్తి కాబట్టి నువ్వు ఒక దేవుడు గాడిదనే వాడుకోలేటప్పుడు మరొక మనిషిని వాడుకోలేడా వాడుకోగలడు కానీ నీలో ఈ ఐ మాత్రం ప్రవేశించి నీళ్ళు చాలా డేంజరస్ నేను ఈ రోజుల్లో చాలా మందికి ఈ సమస్య వల్లనే మినిస్ట్రీస్ ముందుకు వెళ్ళట్ల నేను నేను లేకపోతే ఏం జరగదు ఉంటే నేను ఉంటే జరగాలి నేను లేకపోతే అసలు మినిస్ట్రీ ఉండదు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా ఉంటే నేనుంటేనే జరగాలి నేను లేకపోతే జరగదు అంటే ఎవరు ముఖ్యం ఇంపార్టెంట్ కొంతమంది మాటల్లో కనపరుస్తారు ఒక ఆయన చెప్తుండ్రు ఒక పాస్టారే మేము ఒక ఊరు వెళ్ళినప్పుడు నేను చెబుతున్నాడు నేను ప్రార్థన చేసి ఈ సిస్టర్ చనిపోవాల్సింది బతికింది ఎవరు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తాను యాక్చువల్గా ఏం చెప్పాలి వెరీ గుడ్ మేము ప్రార్థన చేస్తే దేవుడు బ్రతికించాడు అప్పుడు ఎవరికి గ్లోరీ దేవుడి కాబట్టి దీస్ వెరీ ఇంపార్టెంట్ నేను ఈ నేను అనేది ఎందుకంటే యథార్థత లేనటువంటి వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లం ఉంటది ఎందుకంటే ఎవరినైనా ఎప్పుడైనా పంపిస్తే వాళ్ళు ఎక్కువగా వాడబడి వాళ్ళకి పేరు కాబట్టి దే వోంట్ అవ్ నేనే చేయాలి అవి ప్రాబ్లం వాళ్ళకి ఇది టోకే దావీదు సౌలుకి ఏమవుతాడు దావీదు సౌలుకి ఏమవుతాడు చెప్పండి అల్లుడు మొదట్లో కోపం ఉంది ఆయనకి లేదు గొలియాతు యాక్చువల్ ఎవరు చంపాలి సౌలు వెళ్ళాలి ఎందుకంటే ఆ రోజులు ఎత్తు అయినవాడు కదా ఈయన సెలెక్ట్ చేసింది ఈయనే కదా రాజు ఛాలెంజ్ చేస్తున్నాడు కదా అక్కడ మరి యుద్దానికి వెళ్లలేదు దావీది వెళ్లాడు దావీది చంపాడు అఫ్ కోర్స్ దావీదు దేవుని మీద ఎక్కువ ఇది కాబట్టి దేవుని శక్తితో చంపాడు వాళ్ళకంత ఇది లేదు వాళ్ళు చూసిన విధానం గొలియాత్ హైట్ గా ఉన్నాడని చూశారే గాని దావిది ఎలా చూశాడు దావిదెలా చూశాడు గొలియాత్ని గొలియాత్తు కంటే దేవుడు హైట్ గా ఉన్నాడు వీళ్ళందరూ ఎలా చూశారంటే దావి గొలియాత్ హైట్ గా ఉన్నాడని మాత్రమే చూశారు గాని దావిదెలా చూశారంటే గొలియాత్ కంటే దేవుడు హైట్ గా ఉన్నాడు కాబట్టి యుద్దానికి వెళ్ళాడు ఏం పర్వాలేదు నా దగ్గర ఆ దేవుడు నా దగ్గర ఉన్నాడు కాబట్టి అక్కడ వరకు నో ప్రాబ్లం నో ప్రాబ్లం సౌలికి దావిదికి ఏం ప్రాబ్లం లేదు మీరందరూ కలిసి ఏం చేశారంట పాట పాడారంట ఏమని దావీదుకు సౌలుకు వేలు దావీదుకు ఒక సున్న కలిపి పాడారమ్మా మీరు మీరు చేసిన పనికి వచ్చిందా అంతవరకు లేదు అసూవే లేదు ద్వేషం లేదు నా లూడే అనుకున్నాడు సరే ఉన్నాడు కానీ ఎప్పుడైతే మీరు పాట పాడారో ఆయనకు డిఫరెన్స్ మహా అయితే ఏం చేయగలదు నా రాజ్యంలో సగం తీసుకోగలడు అంత మాత్రానికే ఆయనకు క్రెడిట్ చూసారా ఐ ప్రాబ్లం యథార్థత లేనందువలన ఇది ఒకటి చెప్పేసి మనం ఇంక ముందుకు వెళ్ళిపోతాం రెండు రకాల ప్రార్థనలు లూకాస్ వార్తలు మనం చూస్తే విల్ సి టూ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్ ఇద్దరు మంచి ఉద్దేశంతోనే వెళ్లారు ఒక ఆయన సుంకరి ఒక ఆయన పరిసైడు కదా ఇద్దరు దేవాలయానికి వెళ్ళడం మంచి ఉద్దేశమే కదా ఇంటెన్షన్ ఇస్ గుడ్ కానీ ఎలా ప్రార్థన చేశారు ఇద్దరు మొదట ఆయన ఏం చేస్తాడంటే దేవా చోరు అన్యాయస్తులు వ్యభిశాలను ఇతర మనుషుల వల్లని ఈ సుంకరి వల్ల నేను ఉండనందున నీకు కృతజ్ఞాస్తుంది వారం మనకు రెండు మాటలు ఉపవాసం ఉంటున్నాను దశంభాగం చాలమ్మా ఎందుకు ఇద్దరు ప్రార్థన చేశారు మరి దేవుడు ఒకరిని ఒకరి ప్రార్థన అంగీకరించి చెప్తున్నాడు అతనికంటే ఇతడు నీతిమంతుడు అని ఎందుకు ఫస్ట్ ప్రేయర్లు ఏం చూస్తున్నాం మనం మొదట ఆయన శంకరి ప్రార్థనలో దేవా అని ఆయన ఏమంటున్నాడు ఇమీడియట్ గా ఆయన గురించి చెప్పుకుంటున్నాడు ఈజ్ బోస్టింగ్ ఇన్సెల్ అన్యాయస్థుల వలె కాకుండా ఈ సుంకరి వలె కాకుండా చోరుల వలె కాకుండా వ్యభిచారుల వల్లే అంటే తనకంటే తక్కువ వాళ్లతో పోల్చుకుని తానేదో ఎక్కువ అని చెప్పి దేవునికి చెప్పుకుంటున్నాడు యాజ్ ఇఫ్ గాడ్ డజంట్ నో ఎనింగ్ దేవునికి తెలుసా తెలీదా ఈయన వారానికి రెండు ఉపవాసం ఉంటున్నాడన్న సంగతి దేవునికి తెలుసా తెలీదా తెలుసు దర్శన భాగం ఇస్తున్నాడన్న సంగతి తెలుసా తెలీదా తెలుసు మరి ఎందుకు గట్టిగా చెప్పుకుంటున్నాడు వేరే వాళ్లు వినాలి అంటే నీ ఉద్దేశం దేవునికి మాత్రమే కాదు నువ్వు జనాలు నిన్ను నీది విని అంటే ఇంటెన్షన్ యథార్థత లేదు నీలో యథార్థత ఉంటే ఇవన్నీ దేవునికి తెలుసు కదా నేను ఇవన్నీ చేయనక్కర్లేదు కానీ ఆయన యథార్థత లేదు యథార్థత లేకుండా ప్రార్థన చేశాడు మరి రెండు ఆయన ఏం చేశాడు సింపుల్ గా దేవ పాపినైనా నన్ను కరుణించును అంతే నో కంపారిజన్ ఆయన గురించి ఈయన గురించి ఇవన్నీ ఏం లేవు పాపిని నేను పాపిని అంతే ఒప్పుకున్నాడు ఇమీడియట్ గా నన్ను కరుణించు సో దీస్ దేయర్ సో ఇద్దరు ప్రార్థన అంగీకరించాడు రెండో ఇతడు నీతి మంత్రుడుగా తీర్చబాను సో కమ్ టు దాస్ డబ్ల్యూ మూడు డబ్ల్యూస్ అని చెప్పాను మూడు డబ్ల్యూస్ ఉంటాయి అంటే మెజర్మెంట్స్ యథార్థతో కోల్చేది ఒకటి డబ్బు దాన్నే వెల్త్ అంటారు ఇంగ్లీష్ వెల్త్ రెండోది విజమ్ మూడోది విమెన్ ఆర్ మెన్ ఆపోజిట్ సెక్స్ దీస్ ఆల్సో ప్లేస్ ఎ వైటల్ రోల్ అంటే చాలా ప్రాముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది మన జీవితంలో అంటే మన యొక్క ప్రవర్తన మగవారైతే స్త్రీల పట్ల స్త్రీలైతే మగవారి పట్ల వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు దాన్ని బట్టి యథార్థత నిర్దారించబడుతుంది రెండు ఒక్క ఎగ్జాంపుల్ మాత్రం తీసుకున్నాం యోసేపు మరియు సమ్సోన్ ఇద్దరు కూడా దేవుని చేత ఎన్నుకోబడ్డవారే కదా ఇద్దరు కూడా ఎన్నుకోబడ్డారు ఇద్దరు కూడా వాడబడ్డారు బట్ వాట్ ఈ ద ఫైనల్ డెస్టినేషన్ అని చూస్తే క్వైట్ ఆపోజిట్ ఎందుకంటే వారిద్దరు ఫాలో చేసిన ప్రిన్సిపల్ ఇస్ డిఫర్స్ యోసేపు పాపము చేయుటకు భయపడి పారిపోయెను ఈ ran away from the sin అంటే జోసెఫ్ ran away from the sin ఆయనకు వచ్చింది సోదన వచ్చింది పోతిఫర్ బార్య ఇక్కడ ఎవ్వరు లేరు అని చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే ఇంత ఘోరమైన పాపాన్ని నేను దేవునికి విరోధంగా నేను ఎట్లు చేయగలను ను అంటావా ఇద్దరే ఉన్నావు అంటావా అమ్మా ఇక్కడ ఇద్దరే కాదు ఇంకో ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఇంత ఘోరమైన పాపం నేను ఎట్టు చేయగలను ఈ ran away from the sin పాపానికి భయపడి దూరంగా పరిగిపోయాడు that's why what is the final destination of joseph final ekadiki ostadu aina antim last lo aina jeevitamlo aina ekadu ekadiki ostadu aina he is almost next to pharaoh prime minister anochu okarathuna he was so next a position kosadu uh, present first to pit gunthula vestharu gunthalo nunchi present jail ki yeltadu present nunchi prince this is the life of joseph okay mari in sangham enti the most powerful mighty man మహాబలవంతుడు బైబుల్ ఎవరంటే సంస్వం మరి ఆయన కూడా దేవుడు ఎన్నుకున్నాడా లేదా ఎన్నుకున్నాడు ఇరవై సంవత్సరాలు పిలి ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు ఒక్క గారిద దావడ ఎముకతో వెయ్యి మందిని చంపినప్పుడు దాహమేస్తే నీళ్లు దాహమేసి ఇంకా చనిపోతాననుకున్నప్పుడు ఆయన ఒక ప్రార్థన చేశాడు దేవా ఈ సున్నతి లేని ఎదుట నేను చనిపోవాలా అన్నప్పుడు దేవుడే స్వయంగా లేహి అన్న గోతిని చీల్చి దాహానికి నీళ్లు ఇచ్చాడు ఆయన వదిలిపెట్ల మరి అలాంటి సమ్సోన్ ఆయనకొక్క బలహీనత ఈ శరీర బలహీనత ఏంటంటే పాపాన్ని వెంబడించాడు ఈ ఫాలో ద సిన్ ఈ ర్యాన్ ఆఫ్టర్ ద సిన్ ఈ ర్యాన్ అవే ఫ్రమ్ ద సిన్ ఈ ర్యాన్ ఆఫ్టర్ ద సిన్ పాపము అని తెలిసినా కూడా దాన్ని వదిలిపెట్టకుండా దాన్ని వెంబడించాడు వదిలిపెట్టలేకపోయాడు ఇంతకు సెమ్స్ చనిపోవటానికి ఎవరు కారణం యుల్వేస్ ఆల్మోస్ట్ కరెక్ట్ పాపము చాలా మంది తెలియక తెలీలా అంటారు ఢిల్లీలో అది సండే స్కూల్లో కరెక్ట్ ఆన్సర్ కానీ మనం బాగా బైబిల్ గ్రోత్ అయిన తర్వాత స్పిరిచువల్గా మనం ఎదిగిన తర్వాత నాట్ ఢిల్లీ ఈ ఇన్సల్ట్ ఆయనలో ఉన్న పాపమే ఎందుకంటే లాస్ట్ లో ఆయన కూడా ఏమంటాడంటే ఆమె రోజు విసిగిస్తుంది కాబట్టి ఆ కళ్లు పోయిన తర్వాత ఆయన స్తంభానికి నిలబెట్టినప్పుడు పదహారోది ముప్పై మూడో వచ్చిన ముప్పై వచ్చిన చూసుకుంటే న్యాయధిపతుల్లో నేను చనిపోదముగా ప్రేయర్ లో కూడా నేనును అని కలుపుకున్నాడు దేవుడు కాపాడలేడా కాపాడగలడు బట్ యు ప్రైడ్ నువ్వే కోరుకున్నావు ఆమె అనుదినము మాటల చేత విసిగిస్తున్నా విసిగి అని చదువుకుంటాం కాబట్టి ఈ డిసైడెడ్ ఇంకా నాకు అవసరం లేదు నేను జీవించడం అవసరం లేదు ఎందువలన బికాస్ ఈ ర్యాన్ ఆఫ్టర్ ద సిన్ పాపాన్ని పాపం తెలిసినా దాన్ని వెంబడించండు వదిలిపెట్టుకోలే దట్స్ వై ద ఫైనల్ డెస్టినేషన్ ఈయనకి ఆయనకి డిఫరెన్స్ చూడండి దిస్ మ్యాన్ bekama piyam but whereas that man ayan entukayini chani povataniki devun degara prarthan chesadu so this is about these our family prayers family prayer undama mana illallo very important idi lekapothe matrame manaku samadhanam undadu ee lokamlo chaala nenu i don't want to go in very detail jarigina sanghatane orth cheppesi mundu telipothu nen intlanti hagi seminar pettina pude ok chota karnoollo nen matladanu i talked about This family seminar. Family సెమినార్ ఫ్యామిలీ ప్రేయర్ గురించి మాట్లాడిన తర్వాత ఆ సెమినార్ లో ఒక బ్రదర్ అటెండ్ అయ్యాడు ఓన్లీ బ్రదర్ హిజ్ వైఫ్ హాజ్ నాట్ అటెండెడ్ షీఈస్ వర్కింగ్ సో ఆమె అటెండ్ కాలేదు వాళ్ళిద్దరికి ఉన్న సమస్య ఏంటంటే దాదాపు ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళు ఒకరికొకరికి మిస్అండర్స్టాండింగ్ ఉంది సరిగా మాట్లాడుకోవటం లేదు ఏదో ఒకే ఇంట్లో ఉన్నారు కానీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి మిస్అండర్స్టాండింగ్ ఉంది ఏమని ఈయన ఇద్దరు జాబ్ హోల్డర్సే ఇద్దరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అని వాట్ షీ థింగ్స్ ఈమెనుకుంటుందంటే ఈయన ఎక్కడో సంపాదిస్తున్నాడు కానీ అంత బయట ఎక్కడో ఖర్చు సమ్ ఇలీగల్ కాంట్రాక్ట్ ఏదో ఉంది అని ఈమె అనుకుంటాం ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈమె కూడా సంపాదిస్తుంది కానీ ఇంటికి ఏం పెట్టట్లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెట్టేస్తా ఉంది కాబట్టి ఈ మిస్అండర్స్టాండింగ్ తోనే వీళ్ళు ఎయిటీన్ ఇయర్స్ వచ్చేసింది అలా కనిపిస్తారు ఈ భగ సెమినార్ అటెండ్ అయిన తర్వాత సో ఈ ఫ్యామిలీ ప్రేయర్ గురించి నేను మాట్లాడాను సేమ్ సబ్జెక్ట్ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఏ చెప్తాను అదే పాలకేజ్ అక్కడ చెప్పాను ఆయన ఇంటికి వెళ్లి ఆయన భార్యని పిలిచి కూర్చోబెట్టుకుని ఆ రోజు మొత్తం డీటెయిల్ గా మాట్లాడారంట మాట్లాడి ఆయన సంపాదన ఏంటి అన్ని డీటెయిల్ చెప్పిన తర్వాత ఆమె కూడా చెప్పిందంట నేను కూడా ఇది ఇదన్ని సేవింగ్ చేశాను ఎల్ఐసిలో పెట్టాను అది చూస్తే బోత్ హ్యావ్ సేవ్డ్ ఇద్దరు కూడా డబ్బులు సేవ్ చేసి పెట్టారు కాని మిస్అండర్స్టాండింగ్ ఎందుకు కూర్చొని ఎప్పుడు మాట్లాడుకోలే ఆల్వేస్ ఈయన టైమింగ్స్ వేరు ఆయన టైమింగ్స్ వేరు ఎప్పుడు బిజీ బిజీగా కనబడేవాళ్ళు ఇట్లనే ఒకరి మీద ఒకరి మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళు సరిగ్గా మాట్లాడారు ఆ తిన్నాను తిన్నానులే బయట ఇట్లా ఎప్పుడైతే ఇక్కడ ఇది విన్న తర్వాత పోయి టైం చేసి కూర్చొని మాట్లాడితే ద రియల్ ఫ్యాక్ట్ హాస్ కమ్అట్ అండ్ నాకు ఆశ్చర్యం విషయం ఏంటంటే ఆ సెమినార్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి బ్రదర్ కంటే సిస్టర్ మాట్లాడారు నాకు నేను ఆమె ఫేస్ చూడలేదు ఆమె ఫోన్ చేసి బ్రదర్ చాలా బెనిఫిట్ పొందాం సిస్టర్ బ్రదర్ మా ఆయన నాకు అన్ని చెప్పాడు నేను కూడా చెప్పాను మా ఇంట్లో ఇప్పుడు కుటుంబ ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాము రైతులో ఎందుకంటే కుటుంబం ప్రార్థన స్టార్ట్ చేస్తే త్రీ డైమెన్షన్స్ యథార్థత భార్య భర్తకు యదార్థంగా ఉండాలి తను యథార్థంగా ఉండాలి దేవునితో యథార్థంగా ఉండాలి త్రీ డైమెన్షన్స్ అలాగే భర్త తాను యదార్థంగా ఉంటూ తన భర్త తన భార్యతో యథార్థంగా ఉండి తాను దేవునికి యథార్థంగా ఉంటే ద డిస్టెన్స్ విల్ కమ్ డౌన్ ఇద్దరు ఎదిగినప్పుడు వారి దేవునికి డిస్టెన్స్ తగ్గుతుంది దగ్గరవుతారు దిస్ ఈస్ దామిలీ గొప్పతనం సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఇంటిగ్రిటీ ముప్పై ముప్పై ముప్పై తొంభై మార్కుల వరకు అయిపోయింది అనమాట లాస్ట్ టెన్ పర్సెంట్ ఒక నాయకుని ఎన్నుకుంటే అతనిలో యథార్థతను కోరుకుంటాడు దానికి స్పిరి స్పిరిట్ లెవల్ ఎలాగో మనకు బైబిల్ అలాగా స్పిరిచువల్ లెవెల్ బైబిల్ బైబిల్ తోనే మనం వాక్యానుసారంగానే ఈ లోకంలో ఉన్న సమస్యలకు జవాబు ఇవ్వగలం విచ్డ్ బి వెరీ కేర్ఫుల్ ఇది మనకు ప్రభుయే నేర్పించాడు ఎందుకంటే ఆయనకు శోధనలు వచ్చాయా లేదా మత శువార్త నాలుగో అధ్యాయంలో మూడు శోధనలు కదా మూడు శోధనలు కూడా ఆయన దేంతో జయించాడు వాక్యంతోనే ఈవన్ ఆయనే వాక్యం యాక్చువల్ గా చెప్పండి ఆది కారణం ఒకట మనం శువార్త మొదటి అధ్యాయంలో ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యం దేవుని యొద్దను ఆ వాక్యమే దేవుడై ఉండెను కాబట్టి ఆయన మాట్లాడితేనే వాక్యం అయినప్పటికీ కూడా ఆయన వాక్యం సహాయం తీసుకుని అపవాదిని జయించాడు మొట్టమొదటి శోధన ఏంటి ఉపవాసంతో ఉంటున్నారు రాళ్ళను రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా ఎంత ఈజ్ బ్యాడ్ సజెషన్ ఆర్ గుడ్ సజెషన్ ఆకలితో ఉన్నావు నీకు కెపాసిటీ ఉంది రాళ్లను కూడా నువ్వు రొట్టెలు చేసుకుని తినొచ్చు కదా అంటే ఎంతో కన్సర్న్ ఉన్నట్టు ఈ రాళ్ళను రొట్టెన్ చేసుకుని తినొచ్చు కదా అని చెప్పి సో శాటన్ విల్ అప్రోచ్ సమ్ టైమ్స్ వెరీ పాజిటివ్లీ డోంట్ ఎక్స్పెక్ట్ శాటన్ విల్ ఆల్వేస్ కమ్ నెగటివ్లీ ఏదో సైతాన్ అంటే ఒక పెద్ద భయంకరమైన ఆకారంతో ఏమి అట్లే రావాలని అవసరం లేదు మన రోజు ఫ్రెండ్ కూడా దూరి రావచ్చు ఇట్ట కూడా చేయొచ్చు కదా అట్లా ఎంత మంచి సజెషన్ ఇస్తున్నాడో చూడండి ఈ రాళ్ళను రొట్టె చేసుకుని తినొచ్చు కదా దానికి సమాధానం ఏం చెప్పాడు ప్రభు ఏమేసుక్రీస్తు మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటను బట్టి జీవించు అరే రాళ్లతో కాదు నా నోట్లో వచ్చే మాటే దాలు అది మనుషుల్ని జీవింపజేస్తుంది అని వ్రాయబడి ఉన్నది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని వ్రాయబడి ఉన్నది అంటే దేంతో సమాధానం ఇచ్చాడు వాక్యం కాబట్టి వాక్యంతో సమాధానం ఇచ్చినప్పుడు ఇంకా వాడు ఏమి కానీ అక్కడ ఒక పాయింట్ పెట్టాడు అక్కడ అది మనం గుర్తించాలి మొదటిది చెప్పినప్పుడు నీవు దేవుని కుమారుడ వైతే ప్రభు దేవుని కుమారుడా కాదా మరి దేవుని కుమారుడ ఉండి కూడా దేవుని కుమారుడ వైతే అని ఎందుకన్నాడు అనుమానం కలిగించడానికి ఈ ఫార్ములా ఇంకో చోట యూజ్ చేశాడు ఆది ఇది నిజమా క్వశ్చన్ మార్క్ వాళ్ళు పడిపోయారు వాళ్ళు అంతా లేరు కాబట్టి మొదటి ఆదాం పడిపోయాడు కానీ ఈయనెవరు దేవుని కుమారుడు స్వయాన్ కాబట్టి ఇక్కడ కూడా అదే ఫార్ములా యూజ్ చేస్తే గెలుస్తావేమో అనుకున్నాడు కానీ కుదర్ల నీవు దేవుని కుమారుడు వైతే అంటే అనుమానం అనుమానం ఈజ్ ఈక్వల్ టు అవిశ్వాసం విశ్వాస మూలము కానిది పాపం అంటే డైరెక్ట్ గా పాపం చేయమని చెప్పకుండా ముందు అనుమానం కలిగించడానికి ప్రయత్నం చేస్తారు శోదం కానీ ఫస్ట్ శోధన ఫెయిల్యూర్ అయిపోయింది రెండవది ఏంటి మరలా కొండపైకి తీసుకెళ్లి నువ్వు పై నుంచి దేవాలయం శిఖరం పైకి తీసుకెళ్లి నువ్వు పైనుంచి క్రిందికి దూకు నువ్వు దూకితే ఎవరంట దేవదూతలు నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకొందురు అని వ్రాయబడి ఉన్నది అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు వీడు వీడు కూడా దేంతో చెప్తున్నాడు వాక్యం ఈయన ఈయన జయించాలంటే మనం సామాన్యంగా జయించలేము కాబట్టి వాక్యంతోనే జయించాలి కాబట్టి ఇప్పుడు వీడు కూడా వాక్యం ఉపయోగిస్తున్నాడు వారు నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు అని వ్రాయబడి ఉన్నది దానికి ఏం సమాధానం చెప్పాడు చూడండి మతేశ్వారా నాలుగో అధ్యయం ఒకటి నుంచి పది వరకు మరి ఒక చోట రాయబడి ఉన్నది నీకు ఒకటే రెఫరెన్స్ తెలిసేమో దానికి ఇంకోటి నాకు తెలుసు రెండో రెఫరెన్స్ ఇది చూసుకో నీ దేవుడే వ్యూహాన్ని నువ్వు శోధింపకూడదు టెస్ట్ చేసి దూకు నీకు దెబ్బలు తగలకుండా పట్టుకుంటారులే అంటే నువ్వు టెస్ట్ చేస్తే నేను టెస్టింగ్ నేను పోయేదానికి నేను రెడీగా లేను నువ్వు టెస్ట్ చేయొద్దు అని చెప్పి రాయబడి ఉంది అయిపోయిందా రెండో టెస్ట్ సెకండ్ టెస్ట్ కూడా అయిపోయిందా పోతు సో ఫైనల్ ఎప్పుడైతే నేను ఈయనని జయించలేను అన్న సంగతి తెలిసిపోయిందో అపవాదికి ఇప్పుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడమ్మా సాధారణంగా నేను ఇప్పుడు ఆయన జయించలేను అని నాకు అర్థమైపోయింది నా ప్రెస్టేజ్ కాపాడుకోవాలి అట్ ద సేమ్ టైం నేను ఓడిపోయానని ఒప్పుకోకూడదు వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఆయనతో కాంప్రమైజ్ రాజీ ప్రయత్నం చేస్తాను ఇప్పుడు అదే చేశాడు మూడోది ఏమంటాడు ఈవెన్ పైకి తీసుకెళ్లి లోకరాజ్య మహిమలన్నింటినీ చూపించి నువ్వు జస్ట్ ఒక్క శాస్త్రాన్ని పడి నమస్కారం చేసి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను ఇంక మళ్ళీ సిలువ కూడా ఎక్కడ లేదు నువ్వు వచ్చిన సంగతి నాకు తెలుసు ఎందుకంటే యేసుప్రభు ఏమంటాడు నేను పైకెత్తబడిన ఎడల అందరినీ ఆకర్షించుకుందును ఐ నో అవుట్ అట్రాక్ట్ అందరిని ఎలా ఆకర్షించుకోవాలో నాకు తెలుసు కానీ వీడిప్పుడేమంటున్నాడంటే వద్దు నువ్వు కిందికి దూ లేదా నాకు ఒక నమస్కారం పెట్టి నీకు అన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాను కాంప్రమైజ్ అయిపోతాం కాంప్రమైజ్ అయ్యాడా ఏం చెప్తాడు అక్కడ మూడు అని వ్రాయబడి ఉన్నది ఆయనను మాత్రం సేవింపవాలని అని వ్రాయబడి ఉన్నది అంటే ఇప్పుడు మూడు శోధనలు కూడా వాక్యం ద్వారానే కాబట్టి మనకు వాక్యం బాగా తెలిసి ఉండాలి అపవాదిని ఎదుర్కోవడానికి మనకు వాక్యం బాగా తెలిసి ఉంటేనే మనము మోసపోం లేకపోతే పర్వాలేదు బ్రదర్ ఇట్లా కూడా చేయొచ్చు మన వచ్చి మనకు చెప్తారు మనం యథార్థంగానే ఉంటాం మనం కరెక్ట్ గానే ఉంటాం కానీ వాళ్ళు వచ్చి మనల్ని మిస్ గైడ్ చేస్తారు సో నీకు వాక్యం బాగా తెలిస్తే దేశప్రభు మన వాక్యంతోనే అపవాదిని ఈ లోకంలో మనం జీవిస్తున్నాం ఎట్లా బ్రదర్ ఇదంతా మీరు ఏదో చెప్తారు గాని యాక్చువల్ గా అవుతుందా అని చాలా మంది ప్రశ్న వేస్తారు నేను ఈ క్లాస్ అయిపోయి టీచ్ చేసిన తర్వాత మధ్యలో బ్రేక్ ఇచ్చినప్పుడు టీ మీరు చెప్తున్నారు బ్రదర్ ఇంటిగ్రిటీ గురించి యథార్థత గురించి నిజంగా ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఈ మాట కూడా ఉపయోగిస్తారు ఈ రోజుల్లో మనం అలా జీవించగలమా అప్పుడు నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం ఇదే ఈ రోజుల్లో అంటే ఈ బైబిల్ ఆ రోజులకు మాత్రమే రాయబడిందా రెండు సంవత్సరాల క్రితం రాయబడిన ఈ బైబిల్ విషయాలు ఆ రోజులకు మాత్రమే పరిమితమా ఈ రోజులకు కాదా ఈ రోజులకు కూడా కదా ఒప్పుకుంటారా ఫస్ట్ ఓకే ఏమంటుంది వాక్యం మార్పు పది ఇరవై ఏడు చదువుతారు ఒకసారి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే మతే ఆరు ముప్పై మూడులో ఏముంటుందంటే మొదట రాజ్యమును నీతిని వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఫస్ట్ యువ సీక్ ద లాట్ నీకేం కావాలో ఆయనకు తెలుసు నీకు అది తెలియకుండా నువ్వు నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది ప్రార్థన చేస్తుంది బట్ ఫస్ట్ యువ సీక్ ద లాట్ దేవుణ్ణి వెతుకు అప్పుడు ఆయన నిన్ను వెతుకుతాడు అందుకే నేను ఈ యాంటీ క్లాప్ క్లాక్ సైజ్ వేసా దేవుడు మనిషి వెదకుట అంటే మన ముందు మనుషులుగా దేవుణ్ణి వెదికితే దేవుడు మనల్ని వెదుకుతాడంటీర్తలు పద్నాలుగు రెండు చూడండి వివేకము కలిగి దేవుణ్ణి వెదకు కలవారు ఉన్నారేమో దేవుడు ఆకాశం నరులను పరిశీలించి ఎవరన్నా నన్ను వెదికే వారు ఉన్నారా అని చెప్పి చూస్తున్నాడంట దేవుడు ఇఫ్ యు ఆర్ దేర్ యూ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ కాబట్టి మొదట నా రాజ్యం నీతిని వెదకండి అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడను ఇది ఒక్కటి మాత్రం చూసుకుందాం శర్మనాంద అమౌంట్ మీద ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం దేవుడు అక్కడ మనంటే మీరు లోకముకు పై ఉన్నారు మనం లోకానికి ఏంటంటే ఉప్పు ఉప్పులో ఉన్నటి లక్షణాలు చెప్తారు ఎవరైనా వాట్ ఇస్ ద క్వాలిటీస్ ఆఫ్ సాల్ట్ ఉప్పు ఉప్పులో ఉప్పుకున్న లక్షణాలు టేస్ట్ ఓకే ఇంకా అసలైంది వస్తుందేమో చూస్తున్నా సారము ఇంకా చెప్పాలమ్మా మీరు చెప్పాలి వాళ్ళు చెప్తున్నారు రెండు రెండు వచ్చినాయి నాకు టేస్ట్ సారము చెడిపోకుండా కాపాటు జీజము మీకు అన్ని ఉన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ చెడిపోకుండా ఎందుకంటే కొంచెం వేస్తారో ఎక్కువేస్తారు ఉప్పు ఉప్పు కొంచెమేస్తారు కానీ ఆ కొంచెం ఉప్పు ఏం చేస్తుంది అంత ఎక్కువ ఉన్న పచ్చడినైనా చెడిపోకుండా ప్రిజర్వ్ చేస్తుంది సో ఈ లోకం ఎలాగో చెడిపోయింది కానీ దాన్ని చెడిపోకుండా కాపాడి వాళ్లలోంచి కొద్ది మందిని తీసుకుని రావడానికి ఎవరిని దేవుడు మనల్ని కాబట్టి మనల్ని దేవుడు ఏమన్నాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఒకవేళ ఇది ఇంకా మీకు అర్థం కాలేదంటే ఈ కొద్ది మంది ఆ ఎక్కువ మందిని కాపాడగలరా అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు లోతు చూసుకోండి సుధోమ గుమర పట్టణాలు ఎందుకు నాశనం గావించబడ్డాయి సుదోమ అన్న పట్టణాలు రెండు ఎందుకు నాశనం గావించబడ్డాయి చాలా స్పీడ్ గా వెళ్లిపోతున్నాను టైం చాలా తక్కువ ఉంది కాబట్టి దట్ ఈస్ ఇంపార్టెంట్ అక్కడ కరెక్ట్ ఆన్సర్ పది మంది కాదు కదా ఐదు మంది ఎంతమంది బయటకు వచ్చారు నలుగురు వచ్చారు అంతే అంటే ఎంతమంది తక్కువ పడ్డారు దేవుడు ఏమన్నాడు పది మంది ఉంటే వదిలేస్తా అన్నాడు డబల్ ఫిగర్ ఉంటే వదిలేస్తా అన్నాడు కానీ తీరా లెక్క చూస్తే ఎంతమంది వచ్చారు బయటికి నలుగురు వచ్చారు ఎంత తక్కువ పడ్డారు ఆరు మైనస్ సిక్స్ వల్ల రెండు పట్టణాలు నాశనం అయ్యాయి వారి పాపం విస్తరించినందువల్ల కాదు దాని వల్ల యాక్షన్ తీసుకున్నారు కానీ ఎగ్జిబిషన్ ఇచ్చాడు దేవుడు అబ్రామ్ మాట్లాడినప్పుడు పది మంది ఉంటే కూడా చాలు వదిలేస్తా అన్నాడు కానీ పది మంది తేలేరా నువ్వు నేను దేవుడు మన లోకానికి ముప్పై ఉన్నారు నువ్వు యథార్థంగా జీవించి వారి నాకు అందుకే దేవుడు మనల్ని మీరు లోకంలోకి ముప్పు అయి ఉన్నారు ఒకవేళ ఉప్పుగా లేకపోతే మనం కూడా వారిలాగా కలిసిపోతే మనం లోకానికి ముప్పై ఉంటాము ఉప్ప ముప్ప తెలుసుకోండి మీరే ఎందుకంటే మనం కూడా వాళ్ళలాగానే జీవిస్తే వాళ్ళు మన నుంచి నేర్చుకునేది ఏమీ లేదు వాళ్ళు శుక్రవారం వెళ్తారు మనం ఆదివారం వస్తాం అర్థమైపోయింది వాళ్ళకి ఫ్రైడే మనకు సండే వాళ్ళు మన నుంచి ఏమి నేర్చుకోరు ఏమి నేర్చుకోకుండా ఒకవేళ మనం వాళ్ళలాగే మనం జీవిస్తున్నప్పుడు చివరికి వాళ్ళు చనిపోయిన తర్వాత వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది గట్టిగా చెప్పండి ఎక్కడికి వెళ్తుంది నరకానికి వెళ్తాయి అంటే ఇప్పుడు మనం వారికి ముప్పుగా ఉన్నామా ఉప్పుగా ఉన్నామా సో దేవుడు చెప్పిన దాంట్లో దేంతో ఒకదాంట్లో రావాల్సిందే లోక మనం ఉప్పుగా లేకపోతే మాత్రం మనం వాళ్లకు ముప్పు అయిపోతాం కాబట్టి సంథింగ్ డిఫరెంట్ వాళ్ళు మన నుంచి చూడాలి యథార్థతలో చూడాలి మన చిన్న చిన్న విషయాల్లో తప్పిపోతుంటాం ఒక్కొక్కసారి అందరిలాగాని వాళ్ళ లోకస్తులాగాని ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ కార్డు రాసుకోవడానికి వచ్చారంట ఏం చెప్తారు తెల్ల కార్డు కావాలంటే ఏం చెప్పాలి ఇన్కమ్ తక్కువని చెప్పాలి కదా మనం కూడా అలాగే చెప్పామనుకో మన నుంచి నేర్చుకునేది ఏమైనా ఉంటుందా ఉండదు హాఫ్ టికెట్ కొంటారా వాళ్ళు కొనరు మనం కూడా కొనలేదనుకో మన నుంచి నేర్చుకునేది ఏమైనా ఉంటుందా ఉంటుంది ఎలక్ట్రిసిటీ బిల్ చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను వెరీ నిజ జీవితంలో ఆటోలో వెళ్తుంటాం ఆటో దిగుతాం మన జాబ్ లో చిల్లర ఉంటది కానీ వంద రూపాయలు ఇచ్చి చేంజ్ అయ్యాయి అంటాం జాబ్ లో వెరీ స్మాల్ ఇష్యూ నేను చెప్పేది యథార్థత అంటే మనం వాళ్ళలాగా ఉండకూడదు ఒకరి నిజంగా చేంజ్ కావచ్చు నా దగ్గర చేంజ్ ఉంది నాకు కావాలి నీ దగ్గర ఉంటే అని చెప్తే వేరు బట్ వీ ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ మంది మనం ఏం చేస్తామంటే లేదు చేంజ్ అయ్యే చిల్లర్ లేదు అంటాం వెరీ స్మాల్ ఇష్యూ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ అంత డీటెయిల్గా వెళ్ళట్లేదు ఆల్మోస్ట్ మై టైమ్ ఓవర్ సో నిజ జీవితంలో మనం యథార్థత అలవాటు చేసుకోవాలి దేవుడు అందుకే మీరు లోకమునకు ముప్పై ఉన్నారు ఎప్పుడైతే మనం యథార్థంగా జీవిస్తామో ఏ మేలును ఆయన చేయక డోంట్ ఎక్స్పెక్ట్ ఎనిథింగ్ ఎవరో వచ్చి నాకు డోనర్గా వచ్చి సపోర్ట్ చేస్తారు నీ మినిస్ట్రీకి సపోర్ట్ చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయదు యథార్థంగా నువ్వు జీవించు దేవుడు నీకు సపోర్ట్ చేస్తా గాడ్ ఈజ్ యువర్ డోనర్ అందుకే ఇక్కడ ఏంటంటే చిన్న బిడ్డలు చిన్న బిడ్డలు యథార్థవంతులై ఎందుకు స్టార్టింగ్ లో ఏం చెప్పాను నేను దేవుడు నరులను యథార్థవంతులుగా గుట్టించను కాబట్టి చిన్న బిడ్డలో యథార్థత ఎక్కువ ఉంటుంది మళ్ళీ అక్కడికి తీసుకురామంటాడు స్టార్టింగ్ లో బానే ఉంటుంది మళ్ళీ మనం పెరిగే కొలిది తగ్గుతుంది ఆ తర్వాత ఎక్కడో చోట మనం రక్షింపడతాం స్టాగ్నేట్ అవుతాం గానీ దేవుడు మనల్ని మళ్ళా పైకి తీసుకొస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ప్రయత్నమంతా కూడా ఇదే ఐ డోట్ నో వాట్ ఈస్ పర్సెంటేజ్ నవ్వు నీకు ఎంత పర్సెంటేజ్ లో వచ్చి ఇప్పుడు నువ్వు ఇంకా ఆగిపోయి ఉన్నావు ఇంకా పోతున్నావు నాకు తెలియదు దేవునికి తెలుసు సో నీకేదైనా శ్రమలు కష్టాలు ఏవైనా వచ్చినా కూడా అది నీ యథార్థతను పరీక్షిస్తున్నాడు దేవుడు ఇంకొంచెం ఇంక్రీజ్ చేయడానికి ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం టెన్ దేవుడు తీసుకెళ్లాడు ఆయన చిత్తం నా కుమారుడు ఉండాలి నా కుమార్తె యథార్థవంతురాలుగా ఉండాలి కాబట్టి సో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నువ్వు గట్టిగా నిలబడు దేవుడు దేవుడు నీ పక్కన నిలబడదు అందుకే నేను ధాన్యాల సంగతిలో చెప్పాను దానియులు నిలబడ్డాడు కాబట్టి ఆయన పక్కన దేవుడు నిలబడగలి సో ఇది ఎక్కడి నుంచి రావాలంటే ఈ ఇంటగ్రిటీ ఫస్ట్ యథార్థ హృదయంలో నుండి ప్రారంభమవ్వాలి ఈ రోజుల్లో రివర్స్ ఆర్డర్ లో ఉంది నీ ఇంట్లో ఉంటే నీ హృదయంలో ఉంటే ఫస్ట్ నీ గృహంలో ఉంటుంది నీ గృహంలో ఉంటే ఆ తర్వాత ప్రపంచం సైడ్ చూపి కానీ ఈ రోజు మనం ఎలా చెప్తున్నా ఎవరున్నారండి అంటాం ముందు ఇక్కడ లేదు గానీ అక్కడ చూపిస్తాం అవునా ముందు ఇక్కడ రావాలి అప్పుడు ఇంట్లో ఉంటుంది ఇంట్లో నుంచి నెక్స్ట్ అది స్టెప్ బై స్టెప్ దావీది మహారాజా అంటాడు నా ఇంట నేను యథార్థవంతుడుగా ఉంటాను కీర్తనులు వన్ నా ఇంట యథార్థ హృదయంతో దేవుడేమన్నాడు దావిదికి ఏం సర్టిఫికేట్ ఇచ్చాడు దావీదు నా హృదయానుసారి ఆయన ఏమంటున్నాడు నా ఇంట నేను యథార్థ హృదయంతో ఎంత మ్యాచ్ అయిన చూసారా సో యూ ఆల్సో ప్రాక్టీస్ ద సేమ్ థింగ్ యథార్థత చాలా ఇంపార్టెంట్ ఇట్స్ నాట్ సబ్జెక్ట్ అందుకే ఇది సబ్జెక్ట్ అని అనను మనలోనే మార్పు చాలా యూ హావ్ టు టేక్ డెసిషన్స్ నేను యథార్థవంతుని యథార్థవంతురాలి అని మనం ఆ విధంగా నడుచుకుంటే ఇతరులు గుర్తిస్తారు అమ్మో ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆమె దే విల్ రికగ్నైజ్ దెన్ గాడ్ ఆల్సో విల్ ఆనర్ యూ ఓకే సో థ్యాంక్ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ చిన్న ప్రార్థన చేసుకుని మరి మీకు సమయం ఐదు ఎంతమంది డెసిషన్ తీసుకుంటారు నేను ఇంకటి నుంచి యథార్థంగా ఉండాలి చాలా రేదలాగా ఎందుకంటే నేను జస్టిస్ వన్ వన్ సెషన్ యాక్చువల్ గా సెమినార్ కస్తే చాలా డీటెయిల్ గా ఫోర్ సెషన్స్ తీసుకుంటాం ఒక్కొక్క సబ్జెక్టు ఉంటాయి కాబట్టి ఇంటెగ్రిటీ కూడా ఫోర్ సెషన్స్ ఇస్తారు బట్ విదిన్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లో నేను ఒక సినాప్సిస్ లాగా చెప్పుకుంటూ మీకు కొంచెం ఒక గ్రిప్ ఇచ్చాను ఓకే జస్ట్ ప్రేర్ చేసుకుని అత్యంత కృపా కనికరం కలిగినటువంటి మా ఏసు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి మీ పాసనలో మేమందరం కలిసి మరి యథార్థత విషయంలో కొన్ని విషయాలు మేము ధ్యానించగలిగాం నిజమే ప్రభా మరి మీరు ఎన్నుకున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా థంగా యథార్థతలో పెంపొందింపజేయడానికి మీరు మమ్మల్ని కొన్ని సమస్యలు కొన్ని పరీక్షలు పెట్టి మా యథార్థను పెంపొందింప చేస్తారు మేము గట్టిగా నిలబడగలిగితే మీరు మా పక్కన ఉంటారు మేము ఆ విషయాలు నేనే ఈ లోకంలో మేము ఉన్నాం కాని ఈ లోకస్థలం కాము మీరు అందుకే మమ్మల్ని అన్నారు మీరు లోకముకు ఉప్పై ఉన్నారు అందుకే ప్రభావం లోకముకు ఉప్పుగా ఉండాలంటే మాలో ప్రత్యేకత మాలో ఉన్నటువంటి యథార్థత ద్వారా వారిని ఆకట్టుకుని మరి మీ రాజ్యంకు వారసులుగా చేయడానికి మమ్మల్ని మీ చేతిలో బలమైన సాధనంగా వాడుకోవాల్సిందిగా మేము ఇక మీద యథార్థవంతులుగా జీవించాలని మేము నిర్ణయం తీసుకోవటానికి మీరే సహాయం చేయవలసిందిగా మా ప్రభు ఏ క్రీస్ పేరు అడిగి వేడుకొని చున్నాము తండ్రి మచ్